పరుషుద వాగు దేవా మీకు వందాలనైనా మహోన్నతుడుగు తండ్రి మహిమస్వరూపి మీకే వస్తుయినా ప్రభా యొక్క గరిష్ట కాలమంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఆయన మీ యొక్క సన్నిధి మీకు ఎంతో వందాలనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము మాట్లాడండి మా జీవితాన్ని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా తండ్రి మీ వరకు సమంజసంగా జీవించాలను అంగీకారంగా జీవించాలను మీరు మాకు మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం సమస్తం మీరే ప్రభా మేము ఇంకెక్కడికి వెళ్ళాం ప్రభా సమస్తం మీరే అయినారు కాబట్టి ప్రభా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభా మీ నుంచే మేము నేర్చుకోవాలనుకుంటున్నాం ప్రభా మరి ఆ జీవితం నుంచి మేము నేర్చుకున్న విషయం అదేనైనా మీ కాళ్ళ నుంచి ఎంత వచ్చి ప్రభా మీరు చెప్పే విషయాలు ఎంత ఆసక్తితో నేర్చుకుంది ప్రభావా అది మీరు ఉత్తమైనది అన్నాడు ప్రభావ కాబట్టి అటువంటి ఉత్తమైన దాన్ని మేము వెనుకొనా ఇక్కడికి వచ్చినాం ప్రభా మా తను మాట్లాడండి ప్రభా ఆ జాను మీ కొరకు సాక్షి కళ్ళు మరి విశేషంగా ప్రభావ ఇక యుగము సమాప్తి చివరికి వచ్చేస్తున్నాం ప్రభావ యొక్క ముగిస్తుందో మాకు తెలియదైనా కానీ ప్రభావ మా వంతులలో మేము ఉండలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం అవును ప్రభావ అటువంటి పర్లకప్పు ఆధిక్యత నుంచి మేము పోగొట్టుకోకుండా ప్రభా జాగ్రత్తగా పరిశీలిస్తూ దాని కొరకు జీవించే బిడ్డలుగా తయారు అపవిత్రత నుంచి మా బిడలయించి పరిశుభ్రలు నడిపించండి ప్రభావ నేను ఎంతో పరిశుద్ధులనైనా కాబట్టి నేను ఆ అసహించుకొని మీ కొరకు జీవించాలని సహాయపడండి ప్రభా ఈ లోకంలో మా కార్యక్రమ పనులను మేము ముగించుకోవాల ప్రభా అవును ప్రభా మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలైనా కాపాడుకోమని నేను చెప్పినారనైనా కాబట్టి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగరించమని ప్రార్థిస్తున్నాం ఏడవ పూరకు సంబంధించిన అంశంలో మేము కొంతకాలం నుంచి ధ్యానిస్తాం అయినా వాటి విషయం తిరిమీ మాకు బయలుపరచాలని ప్రార్థిస్తాం తండ్రి మీరు తప్ప ఎవరు మాకు బయలుపరచలే మాకు తెలిసినైనా అవును ప్రభా మనుషులు వాళ్ళ స్వత్న దురాదర్శలో చెప్పుకున్న తరలి నడుస్తూ ప్రభా స్వార్థం కొరకు వాటిని వాడుకుంటున్నారు ప్రభా కానీ మేము మీ యొక్క మహిమార్థమై వాడుతున్నాం ప్రభా మీ బిడ్డని మీ కొరకు వాళ్ళని సిద్ధపర్చు చెప్పి సేవకులు మేము ఉండాలని పాయసపడుతున్నాం ప్రభా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా ఇక్కడికి వచ్చిన బ్రదర్ని సిస్టర్లను మీరు ఆశ్రయించండి వారి జీవితంలో నూతన కార్యం జరిగించండి ప్రభావ మీ యొక్క తిమ్మల్ని మేలులు పొందులాగా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామం తండ్రి ఆమె హలవయ్య ప్రియసు రాజు నువ్వు చూచిన చాలు అయిన పాట పాడినాక ఎందుకంటే చివరి పూరకు సంబంధించిన బోధ మనం ధ్యానిస్తున్నాం కదా ఇది చివరి పూరకు సంబంధించిన పాటనే అన్నట్టు కాబట్టి ఈ పాట పాడతప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు చివరి పూర తర్వాత ఏం జరుగుతుంది కదా ప్రియసెస్ రాజును చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అంతే కదా చివరి పూర తర్వాత అందరూ ఆయన సన్నిధిలో మన పాట తెలియకుండా వాడుతున్నాం ఇంతకాలం ఇప్పుడు తెలిసి వాడతాం అంతే ప్రియరాజు నా చాలు నిత్యమైన మోక్షేరి నిత్యమైన మోక్ష గృహము నందుచేరి हर्ष भक्तूंपो हर्षा चू प्रेसुराजे चूची ना चालू महिमोनी चालू येसूनी रतम कड़गा वड़ी। వాక్యం చే నిత్యం భద్రా పరచబడి యేసు నీ రూ కబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీలులలో తిరిగేదలు బంగారు వీలు తిరిగేదారు ప్రియాజును నేచూచీ నా చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు దూతాలు మీనలను మీ చూనప్పుడు గంభీర జయా ధ్వనులు మృగూనప్పుడు దూతాలు వీనలను గంభీర జయా ధ్వనులు Hallelujah paadal paaduchunda Hallelujah paadal paaduchunda Priya Yesu tho nu ne ఉల్లాసి ప్రియేసు ఉంటే చాలు ప్రియ రాజును నేచూచీనా చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు హృదయం నింపబడే నా భాగ్య ఘుహరును వందాలిటేసేను తుదయం కుసుతుల తో నింపబడే నా భాగ్య ఘమును స్మరించుచుండే హల్లెలూయా మే హల్లెలూయా హల్లెలూయా వర్ణింపా నా నాలుగా చాలదయ్యా వర్ణింపా నా నాలుకా చాలదయ్యాసు రాజు నే చూచిన చాలు మహిమతోనే నాయనతో ఉంటే చాలు రాజును నే చూచి చాలు ఎప్పుడు ధ్వనించును ఆహానా ఎప్పుడు తీరుతుందో ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును ఆహానాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచు నిపుడు తండ్రి నా కన్నీటి తుడుచు నిపుడు ఆశాతో వేచియుండే నా హృదయం ఆశాతో వేచియుండే నా హృదయం ప్రియా యేసునే చూచీ నా చాలు మహిమలో నాయనతో ఉంటే చాలు ప్రియాసుజును నే చూచీ నా చాలు ఈ రోజు డేట్ పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై సంవత్సరం బైబిల్ని పెరిగిన క్యాలెండర్ ప్రకారంగా ప్రకటన గ్రంథము పదవ అధ్యయము మొదటి ఏడు వర్షాలు మనం పోయినవరం నుంచి ధ్యానిస్తున్నాం ఏడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్న అంశాన్ని మనం పోయినవరం చాలా దీనిగా ధ్యానించినాము బూరకు సంబంధించిన విషయాలు ధ్యానించినము బూరల పండగని కూడా చూస్తాం కదా బైబిల్ బూరల పండగ బూర అనేది దేనికి సంబంధించింది బూర అనేది దేవుని యొక్క శబ్దానికి సంబంధించింది దేవుడి యొక్క స్వరానికి సంబంధించింది అని మనం ధ్యానించినప్పుడు కదా మనం ఉంటుంది బబులోని కాలము ప్రపంచమంతా బబులోనికి సాదృశ్యం దాని స్థావరము దాని దాని రాజధాని షీనారు ప్రాంతం కదా షీనారు పట్టణం కాబట్టి షీనారు ప్రాంతము మతపరమైన జీవితానికి సాదృశ్యం షినారు ప్రాంతం అంతా బిజినెస్కి సంబంధించింది ఆహానికి సంబంధించింది పవర్కి సంబంధించింది శక్తికి సంబంధించింది మీ శారీరకమైన జీవితానికి సంబంధించింది కాబట్టి మనుషులంతా వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపెడదే షినారు పర్వతకు జీవితం షినారు ప్రాంతపు జీవితం నిమ్ రోజు అక్కడ బబులోని గోపురం కట్టిండు కదా కట్టినప్పుడు ఏం జరిగింది అది కూలిపోయినట్టు మనం చూస్తాం ప్రకచి అక్కడ మనుషుల భాషని తారుమారు చేసిండు మొట్టమొదటిసారి భాషని తారుమారు అక్కడ చూస్తాం లేకపోతే భూమి అంతా ఒకటే భాష ఉండే మనం చూస్తాం ఆది కాబట్టి తిరిగి అందరూ ఆ గోపురానికి కట్టడానికి ప్రయాస పడుతున్నారు అదే బబులోని జీవితం అందరూ ఈ లోకంలో ఏదో సాధించాలి ఏదో సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు అది పగలూరుకి సంబంధించిన జీవితం కాబట్టి ప్రధాన గ్రంథము భీష్ణు పదవ అధ్యాయము రెండవ గ్రంథము పదవ అధ్యాయం మొదటి ఏడు వస్త్రాలు అనిచ్చినప్పుడు ఆరో వర్షంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం చూస్తాం కొత్త తర్వాత ఏడవ దూత స్వరము బూర ఊదినాక ఏం జరుగుతుంది మనం ఏడవ వస్రంలో చూస్తాం పదవ అధ్యాయము ఏడవ వచనంలో ఏడవ దూతకు సంబంధించిన బూర ఉంది దానికి ముందు కొన్ని విషయాలు మనం చూడాలా మొదటి వర్షంలో ఏముందో చూడండి ఒకసారి బలుష్యుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిట కాబట్టి వేరే ఒక దూత అన్నప్పుడు ఇతరుల దూతతో పోల్చవడానికి వీల్లేదన్నట్టు స్పెషల్ దూత కాబట్టి మనకు ఒక క్లూ ఇస్తుండ్రు దేవుడు ఎప్పుడైనా వేరే ఒక దూత అన్నప్పుడు ఆయన స్పెషల్ దూత ఆయన స్పెషల్ దూత అనడానికి ఏందంటే దాని తర్వాత చూస్తున్నాం పరలోకం దిగి రావడం ఆయన పరలోకం దిగి రావడము పరలోకంకి ఎగిపోవడము ఏ స్టో తప్ప ఎవరికి అధికారం లేదన్నట్టు దూతలకి ఆజ్ఞాపిస్తే పోవాలి కానీ ఆయన దిగి రాగలడు ఆయన పోగలడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం తర్వాత ఆయన గుణగణను ఎట్లునే చూడండి అక్కడ మన ప్రభుకు సంబంధించిన గుణగణన ఆయన మేఘము ధరించుకొని ఉండేను కాబట్టి మేఘము అనేది దేవుని మహిమకు సదృశ్యం ఎన్నిసార్లు నేను మీకు ఈ విషయం చూపించిన ఎందుకంటే మొదటి తెసవ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవసాల్లో మనము చాలా కన్ఫ్యూజన్ అది ఎంతమందిని ఎంతమంది బోధని తారుమారు చేసి పడేసింది ఆ నాలుగవ అధ్యాయం మొదటి తెసలు పత్రిక నాలుగో అధ్యాయంలో ప్రభు మేఘముల మీద వస్తాడు మనమంతా మేఘముల మీద కొనిపోతాం అని చెప్తారు కదా ఆ మేఘము దేనికి సంబంధించి తెలియకపోతే నిజంగానే మేఘం మీద నడుచుకుంటూ వస్తాడు ఆయన మేఘమే మేఘం మేఘమతి ఏంటి మేఘమంటే అది మంచు మనం ఎయిర్ప్లెయిన్లో పోతపుడు మనం చూడగలం అది ఒక దూదిలాగా అనిపిస్తుంది ఎయిర్ప్లెయిన్లో పోతపుడు థర్టీ థర్టీ థర్టీ థౌజండ్ ఫీట్ పైన ఉంటే జరపలేదు ముఖ్యంగా మనం హైదరాబాద్ నుంచి కేరళలో పోతుంటే మేఘములు మనకి కింద అనిపిస్తాయి ఫ్లైట్ ఏమో మేఘంలో నీరు ఉంటుంది కానీ మేఘముల మీద మనం పోతున్నాం అంటే అర్థమేం చెప్పండి ఫ్లైట్ మేఘముల మీద పోతుంది అంటే మేఘంల మీద ఆనుకొని పోతుంది అది మేఘం అనేది ఒక అది అది ఒక వేపర్ లేక దాన్ని ఏమంటామంటే ఆవిరి నీళ్లు వేడై ఆవిరి అయితే ఆ పై మేఘంలాగా మాట్లాడటం అందులో వాటర్ ఉంటుంది అన్న నీళ్లుంటాయి దానికి గాలి తగిలినప్పుడు మళ్ళీ అది వర్షంలాగా కింద అది విధానం దేవుడు పెట్టండి కానీ మనం అర్థం చేసుకోవాలా సొనమును రాజు ఆ గుడి ప్రతిష్ట మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క మహిమ ఎట్ దిగి మేఘము వలె అక్కడ వాక్యం కదా అంటే దేవుని యొక్క మహిమ మేఘంలాగా అనిపిస్తుంది పవర్ఫుల్ అదే రీతికి మనం చూస్తాము ఏస్ప్రో బాప్తిజం తీసుకొని ఎవరదాన్ని అందించి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది పర్వకం పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చింది పౌరము వలె పౌరము వలె అంటే అసలు అట్లా అట్లా అట్లా అట్లా వస్తుందంటే కింద అంటే ఆయన మహిమ అట్లా దిగొస్తుంది అంట ఆయన ఆయన యొక్క ఆత్మహత్య ఉంటుంది అంట కాబట్టి మేఘము మేఘములో మేఘము మీద మేఘములు ఎందు అన్నప్పుడు అర్థం ఏంటంటే దేవుని యొక్క మహిమని ఆయన ధరించుకుని ఆయన అందరి మహిమను సర్వము పర్లోకమున మహిమను అంతా ధరించుకుని ఒక వాక్యం చూసినా చాలా కాబట్టి ఇక్కడ ఏముందంటే ఆయన మేఘము ధరించుకొని ఉండేను అన్నప్పుడు ఏ ప్రభు ఆయన ఆయన మహిమ గల దేవుడు అనేది జ్ఞాపకం చేస్తుంది అక్కడ తర్వాత ఆయన శిరస్సు మీద ఏముంది సరే ఇది తెలుగు తర్జుమా కాబట్టి అక్కడ ఏం రాసిపెట్టిందంటే ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండేదని అసలు ఇంద్రుడు ఇంద్రుడి గురించి మీకు ఎవరు తెలుసు ఆ హిందూ దేవుళ్ళలో ఉంటుంది కదా వాళ్ళకు కూడా త్రిభం ఉంటుంది బ్రహ్మ చదా ఆయన ఇంద్రుడు ఎవరన్నా మీరు అంతా వచ్చినారు కదా మీకు ఇంకా బాధ గెలవాలా మాకంటే సరే ఇక్కడే ఆ అప్పుడు తర్జుమా చేసినప్పుడు అక్కడ ఇంగ్లీష్లోనేమో రెయిన్బో అని ఉంది తెలుగులోకి వచ్చేపటికి ఇంద్రధనుసు అయింది ఇంద్రుడికి ధనుసు ఇంద్రుడి ధనుసు గురించి మీకు తెలుసు ఇది తెలియదు కదా వాళ్ళ పురాణ గాథాలలో చూస్తాము ఇంద్రు ఇంద్రధనసు దేనికి సంబంధించింది నా గురించి అంత డీటెయిల్ నేను మీకు చెప్పుకోను ఎందుకంటే మన వాక్యం పెట్టే వెళ్ళిపోతుంది కానీ ఒకటి అర్థం చేసుకోవాలంటే ఇంద్రుని జీవన విధానం బాగుండదు ఆయన ఎంతో అపవిత్రమైన జీవితం జీవిస్తాడు ఆయన ఇట్లా దేవుడ ప్రశ్నిస్తే వాళ్ళ కోపం వస్తాడు చెప్పడానికి ఇంద్రుడు ఎంత అపవిత్రమైన జీవితం జీవిస్తాడు ఒకవేళ దేవుడు మనుషులు పిల్లలతో సమానం కదా బిడ్డలతో సమానం కదా కానీ వాళ్ళకి అట్లా ఉండదు అన్నట్టు ఇంద్రుడు అక్కడి నుంచి ఒక భర్త రూపంలో పోయి ఒక భార్యతో జీవించడం కూడా మనం చూస్తాం అంత భయంకరమైన పాపం వన్నీ ఎందుకు చెప్పాలి ఇప్పుడు నేను అవన్నీ చదివినా కాబట్టి నాకు తెలుసు అవన్నీ చదివినా కాబట్టి గతంలో అవన్నీ నాకు తెలుసు కానీ చూడండి ఆ స్త్రీకి తెలుసు కూడా ఈయన నా భర్త రూపంగా వచ్చాడు ఆయన భర్త ఆమె ఆమె భర్త గౌతమ మహర్షి కరెక్ట్ అయితే ఆమె భర్త రూపకంగా వచ్చి ఆమెతో జీవిస్తున్నాడు ఆయన ఆమెకు తెలుసు కూడా ఈయన నా భర్త కాదనేష్ ఆయన కానీ ఆయనతో పాటు జీవిస్తుంది ఆయన ఇది అపవిత్రమైన జీవితమా కదా చూడండి అటువంటి వాడికి సంబంధించిన పేరు ఇక్కడ ఉంటే మనం కొంచెం కష్టతరమే కదా నాకైతే కష్టమే నేను అందుకే ఇంద్రధనసు అనేది అప్పుడు నేను అప్పుడప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం బైబుల్ చదువుతాడు ఇంద్రధనసు ఇందే ఎందుకుండాలా అంటే అప్పుడు ఆ రోజుల్లో బ్రాహ్మిన్ బ్రాహ్మిన్స్ రక్షణ పొంది ఈ బైబుల్ని తర్జుమా చేయించారు ఆయన పేరు నాకు జ్ఞాపకం వచ్చలేదు విలియం కేరి కాదనుకో ఇంకొక భక్తుడు మీరు తెలుగు బైబుల్ ఫస్ట్ పేజ్లో చదివితే ఎవరు తర్జమా చేశారు వాళ్ళ చరిత్ర అంత అక్కడ ఎప్పుడు రాయబడింది ఇది వాళ్ళంతా ఎవరైనా అంత డీటెయిల్స్ ఉంటాయి ఆ వ్యక్తి రక్షణలో నడిపించిన ఆ యొక్క బ్రాహ్మిన్స్ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి తెలుగు అంతా వాళ్లే గంభ్యంగా రాగలరు కాబట్టి వాళ్ళకే రెయిన్ బో అనే పదానికి ఏ పదం పెట్టాలని తెలియక వర్ష ఇంద్రధనుషులు పెట్టింది మనం మేము వర్ష ధనుసు అంటాం ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసినప్పుడు రెయిన్ బౌ అంటే ధనుసు వర్షధనుసు అంటున్నాడు మనం ఇంద్రధనుసు నేను ఎప్పుడన్నా కానీ తెలుగులైతే ఇంద్రధనుషులు ముద్రించబడింది అది బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎవరు లెటర్ అయ్యే రాసింటారు దాన్ని తీసేయ కానీ వాళ్ళు తీయరు ఎందుకంటే వాళ్ళకి మీకున్న ఆ పౌరుషం రోషం వాళ్ళకు ఉండదు కదా వాళ్ళకి అది బిజినెస్ అది అంతే కాబట్టి వాళ్ళు ఏదో మెకానికల్గా అది ఒక బిజినెస్ లాగానే దాన్ని పబ్లిష్ చేస్తున్నారు పుస్తకాన్ని కానీ ఎన్నో మార్పులైనా ఎన్నో ఇవన్నీ తెలుసుకున్నారు ఇప్పుడు మనుషులు వాళ్ళు తగినట్టు వాటిని కరెక్ట్ చేసుకోవాలి కదా చేయరు వాళ్ళు కాబట్టి ఆయన శిరస్సు మీద వర్ష ధనుస్తుంది అని మనం చదువుకోవాలి చదువుతాపుడు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం తీసుకోండి ఆయన శిరస్సు మీద వర్ష ధనుస్తుండడం ఏం చెప్పండి అంటే రెయిన్బో ఇంగ్లీష్లో రెయిన్బో రెయిన్బో అంటే ఏడు ఏడు రంగులు ఉంటాయి తెలుసు మీకు ఎన్నిసార్ దానికి సంబంధించి మొదటిది వైలెట్ రెండవది బ్లూ మూడవది గ్రీన నాలుగవది ఇండిగో అంటే అదే మన ఇండిగో రంగ ఏమంటారు వైక్ మన యెల్లో ఓకి ఆరెంజ్ ఆర్కి రెడ్ రెడ్ లాస్ట్ది అన్నట్టు కాబట్టి దానికి సంబంధించిన ఆత్మీయ సత్యాలు నీకు చూపించిన మొదటిది వైలెట్ లాస్ట్ది రెడ్ కాబట్టి వైలెట్ దేనికి సంబంధించింది దైవత్వానికి సంబంధించింది వైలెట్ అనేది దైవత్వానికి సంబంధించింది అందుకే పాత నిబంధన కుసలలో యాజకుడు వస్త్రం ధరించుకున్నప్పుడు ఏ పోదు అంటే మేడం మీదకెళ్ళి కండువా అంటారు మన తెలుగు భాషలో చెప్పాలంటే కండువా వైలెట్ కలర్ ఉండేది ప్రధాన యాజకానికి వైలెట్ లేక పర్పుల్ పర్పుల్ కూడా వైలెట్ కట్టారు ఇది చెప్పాలంటే బ్రింజాలు కలర్ ఉంటుంది అంటే బ్రింజాలు కొంచెం తెలుపు బ్రింజాల్ రంగు కలిసి ఎట్టుంటది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది పర్పుల్ కలర్ ఉంటుంది దాన్ని ఒక రకంగా ఒక రకంగా బ్లూ రెడ్ మిక్స్ అయితే లేక వైట్ మధ్యలో మిక్స్ అయితే ఆ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ అయితే సృష్టిలో పర్పుల్ కలర్ అనేది చాలా అరుదు అది తయారు చేయడం కూడా కష్టమంట మ్యానుఫాక్చరర్స్కి కాబట్టి ప్రభు మన అంటే మన జేమ్ సామ్ నెంబర్స్ కూడా చూస్తాం మనము నేను ప్రభున్ని డీటెయిల్ గా చూపించాను మీకు ఆ కలర్ దేవునికి స్పెషల్ అన్నట్టు దేవుని సూచిస్తున్నట్టు అందుకే మనం ఒకవేళ అటువంటి కలర్ షర్ట్ వేసుకుంటే మనం ఆయన వరకు ప్రతినిధి అవ్వడం కాబట్టి మీరు వైలెట్ కలర్ షర్ట్లు కనుక్కోవడం ట్రై చేయండి వైలెట్ కలర్ దుస్తులు కనుక్కోవడం నేర్చుకోండి అది చూసినప్పుడల్లా నా ప్రభు కలర్ ఇది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను దాని తర్వాత లాస్ట్ కలర్ వచ్చినప్పుడు రెడ్ కాబట్టి రెడ్ ఆయన రక్తానికి సాదృశ్యం దేవుడు ఈ లోకానికి ఆయన రక్తాన్ని చిందించండు అనే దానికి సాదృశ్యం నేను తగిన కలర్ గురించి ఏమి చెప్పనిప్పుడు మీకు అవన్నీ అవసరం ఎందుకంటే మన వాక్యం బయట వెళ్ళిపోతారు లేకపోతే కాబట్టి దేవుడే వైలెట్ కలర్ చివరి రంగు రెడ్ అంటే ఈ లోకానికి విముక్తి కలిగించాలంటే రెడ్ అవసరం అంటే రక్తం అవసరం రక్తం చెందించాలా చూడండి ఈ లోకంలో మనుషులు రక్తం చెందిస్తారు పనికిరాని వాటి కొరకు కులాల కొరకు మతాల కొరకు పాలిటిక్స్ కొరకు రక్తం చెందిస్తారు బిజినెస్ కొరకు రక్తం చెందిస్తారు ఆస్తుల కొరకు రక్తం చెందిస్తారు వృధా అది పనికి రానిదన్నట్టు కానీ చూడండి మన ప్రభు ఎంతో శ్రేష్ఠుడు ఆయన పరిశుద్ధుడు రెబుల్ రాష్ట్ర పత్రికలు చూస్తాం మనం పదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో పదకొండో అధ్యాయాలు చూస్తాము పౌలు విషయానికి జ్ఞాపకం చేస్తాడు కోడేల రక్తము పశువుల రక్తము మన పాపంలో క్షమించదు ఎందుకు అవి కూడా పాపంలో పుట్టినాయి కదా కానీ అది ఎందుకంటే ఒక విధానం చూపిస్తుండే దేవుడు ఇప్పుడు మనం చూస్తాము ఎక్కడ చూస్తాము ఎవరైనా చెప్పాలరా నీరుగా ఒక ఎక్కడ చూస్తాం చెప్పండి సంవత్సరానికి ఒకసారి రెండు మేకలని విడిచిపెట్టాలా ఆ మేకలు అరే వెళ్ళి విడిచిపెట్టాల ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నట్టు మనం చూసినాం చాలా కాలం క్రింట ప్రభు చాలా సమస్యలు క్రితం ఈ అవన్నీ మన ప్రభుకి సాదృశ్యం అవన్నీ మన ప్రభునే సూచిస్తాయి పాత వివాదంలోని బలి మన ప్రభునే సూచిస్తూ ఉంటుంది అక్కడ ఉండే ఎర్ర పెయ్య అంటాం కదా సమస్య ఒకసారి ఒక పెయ్య అది పెయ్య అంటే పెయ్య అనేమంటారు తెలుగు మన మన భాషలో అదొక ఎద్దులాంటిది ఎర్ర పెయ్య అది కంప్లీట్గా ఎర్రగా దాని శరీరం ఎక్కడ దానికి మచ్చ ఉంటుంది అది సమస్యకు ఒకసారి అర్పించాలి అన్నట్టు ఎర్రపెయ్య కాబట్టి ఎరుపు రక్తానికి సాదృశ్యం ఎర్ర పెయ్య అది చాలా అరుగు అసలు అది ఎక్కడ దొరకదు ఎంతో జాగ్రత్తగా దాన్ని వెతికి వెతికి వెతికి దేశం అంతటి నుంచి వెతికి తెచ్చుకొని దాన్ని జాగ్రత్తగా కాచి కాపాడి సంవత్సరం తర్వాత దాన్ని మర్యాపిస్తుంది అంటే ఈ రోజు కూడా ఇప్పుడు ఒకటి జమ పెడుతున్నాడు దాన్ని జాగ్రత్తగా చూస్తారు దానికి ఎటువంటి మచ్చ ఎటువంటి రోగం ఉండదు అంత కరెక్ట్ ఫుల్ రెడ్డాలి కాబట్టి అది ఎరుపు మన ప్రభు జీవితానికి సాదృష్టమైన మరణానికి సాదృష్టమైన రక్తానికి సాదృశ్యం ఆయన ఒక ఎర్ర పెయ్యలాగా ఉండడం మనకి అంటే రేర్ అది రేర్ అన్నట్టు కాబట్టి ఆయన జీవిత విధానం అంతా రేర్ అనేది ఆయన జీవించినట్టు ఒక్కడు జీవించలేకపోయినాడు చరిత్రలో ఎటువంటి వాడైనా కానీ ఎవరైనా కానీ ఆయన జీవించిన విధానం ఎవ్వరు జీవించలేకపోయినారు ఈ రోజు కూడా మీరు బుద్ధిస్టులని అడిగితే బుద్ధ చూ చూ చూ చూసిన ఆ వెలుగు ఎవరిని సూచిస్తుందంటే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు అది చెప్తారు కానీ స్వీకరించారు ఆ వెలుగు బుద్ధుడు నేను వెలుగును చూసిన అంటాడు ఎవరు వెలుగు అది ఒక వ్యక్తిని సూచించాలా అటువంటి వెలుగు ఎవరు అంటే లోకానికి వెలిగిన మన ప్రభు బుద్ధునికి అంటే త్రీ ఇయర్స్ మన ప్రభు పుట్టక ముందు ఇయర్స్ క్రితం ఉన్నాడు బుద్ధుడు ఆయన కనిపించాడు దేవుడు కానీ ఆయన ఏం చేసినాడు దాన్ని స్వీకరించలేకపోయినాడు ఈ రోజుకి ఒకవేళ బుద్ధుడు ఆ రోజు ఇది సృష్టికర్త అని ఈరోజు బుద్ధిజము ఎత్తిజంలా ఉండబడ్డు ఎత్తిజం అంటే హేతు వాదం వాళ్ళు దేవుని నమ్మరు బుద్ధిస్టులు దేవుని నమ్మని మతం అది బుద్ధిజం అనేది అందుకు బుద్ధిస్టులని ఈ లోకం ఈ దేశం నుంచి వెలగొట్టిండ్రు ఆ పూర్వీకులు వాళ్ళ గురించి మనం చెప్తే మన కన్ఫ్యూషన్ అంతా వెళ్ళిపోతాయి కాబట్టి ఈయన ఏ రీతి కూడా అంటే ధరించుకున్న వాడు మన ప్రభు ఎట్లా కనిపిస్తున్న చూడండి చివరికి ఆయన చివరికి కనిపించే విధానం అట్లా ఉంటుంది ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు ఆయన ముఖం ఏ రీతిలో దండి సూర్యబింబము వలెను సూర్యబింబం అంటే ఏం చెప్పండి బింబం అంటే ఇమేజ్ కదా రిఫ్లెక్షన్ అంటాం రిఫ్లెక్షన్ అంటాం ఇంగ్లీష్ లో సూర్యుని రిఫ్లెక్షన్ కాంతి బింబం అంటే ఆయన సూర్యబింబం వలన మొహం అంతేనా ఆయన ముఖము సూర్యబింబం వలన ఆయన పాదములు అగ్ని స్తంభంల వలన ఉండేను కాబట్టి ఆయన ఏ రీతి చూడండి ఆ అగ్ని స్తంభాలు ఆయన కాళ్ళు ఎక్కున్నాయంట అగ్ని స్తంభాలు అంటే అగ్నితో ఉన్నాయి అది ఆ కాల్త వేస్తే ఆ కాల్తను తొక్తే ఏమైతే చెప్పండి అక్కడ చిన్నట్టే చూడండి వారితో అక్కడ సరే రెండో వర్షంలో చూడండి ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు చూడండి ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేరు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాల ఆ పుస్తకం విప్పబడింది కాబట్టి మనం ఈరోజు ఈ వ్యాఖ్యలు అర్థం చేసుకోగలుగుతున్నాం లేకపోతే కప్పపేడు ఇంపాసిబుల్ ఇది ఎంతో అర్థం కాని స్థితిలో ఉంది ప్రవక్తలకే అర్థం కాలేదు ప్రవక్తలు అడిగితే కూడా చెప్పలేదు పనిసార్ ప్రభు కానీ మర టైం ఎందుకు అవి బయలుపరచమే అంటే వీటిని ఏమంటాం ఇంగ్లీష్ లో అన్ఫోల్డింగ్ అంటాం అంటే అన్ని విప్పబడుతున్నాయి ముడులు సీల్స్ అన్ని విప్పబడుతున్నాయి సీల్స్ అన్ని విపబడినాయి మనకి అవి అన్ని ఇప్పుడు చూడగలుగుతున్నాం మనం కానీ మనమేమంతా గ్రేట్ పీపుల్ కాదు కదా పాత నిబంధన కాలకు భక్తులతో పోల్చుకుంటే ఏ మన గొప్పం కాదు అపుస్తకారంలో శిష్యులకి కొన్ని బయలుపరచబడ్డాయి మరి కొన్ని బయలుపరచబడలేకపోయినాయి వాళ్ళు చేసినంత కఠినంగా మనం చేయగలిగినమా చూడండి ఒకటే పాయింట్ సేవ జీవితంలో నీ ఆల్మోస్ట్ ఒక త్రీ టూ త్రీ వీక్స్ నుంచి కొన్ని విషయాలు బయలుపరచుడు దేవుడు అవి బైబుల్ ప్రకారంగా నేను ఏదో కళలో చూసి చెప్పేటానికి ఆర్థ్యం కళలో దేవు నాకు బయలుపరచండి దర్శనం లేదా బయలుపరచండి చెప్పడం కాదు నేను బైబుల్ వాక్యాన్ని ఆదరణ చేసుకుని ఆయన చెప్తున్నా నాకు కలిగిన ఆ ప్రేరే పనులు ఆల పనులు బైబుల్ అనుగుణంగా క్రాస్ చెక్ చేసుకోవడానికి పాటిస్తాయి దాని తర్వాత నేను వస్తాను నేను ప్రాక్టీస్ చేయకుండా మీ చెప్పలేను ఎందుకంటే అది రాంగ్ ప్రొసీజర్ నేను టెస్ట్ చేయకుండా దాన్ని టెస్టిఫై ఎట్లా అంటే నాకే నా జీవితంలో దాన్ని నేను రుచి చూడకుండా దాని గురించి చెప్తే సాక్ష్యం ఇవ్వగలను అది అబద్ధం మోసం కాబట్టి అవి రుచి చూస్తే నేను చెప్పగలను కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం ఆ చిన్న పుస్తకము విప్పబడి అనే చేతిలో ఉంది కాబట్టి ఏస్ తప్ప ఎవరు ఈ పుస్తకాలు విప్పలేరు ఈ ముద్రలు విప్పలేరు ఈ పుస్తకంలోని విషయాలు ఎవరు మనకు చూపించలేదు ఏ పాస్టర్ ఏ ప్రొఫెసర్ ఏ థియాలజిస్ట్ ఎంత గొప్పవడైనా కానీ వీటిని మనం చూపించలేదు వీటిని చూపించాలంటే ఫస్ట్ పాయింట్ ఏందా నీకు పశుధాత్మ అభిషేకం ఉండాలి రక్షింపబడ్డ కాలం నుంచి ఇవి మనం అనేక మనం ఈ టీచింగ్స్ ఇస్తా ఉంటాం నువ్వు ప్రభుని సొంత రక్షణ స్వీకరించిన దినం మొదలుకొని ఆయన ఆత్మకొరకు కనిపెట్టాలి ఎందుకంటే ఆయన చెప్పిండీ అడుగు ప్రతి వారికి ఇస్తాడు రోమి రాష్ట్ర పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో పరిశుధాత్మని అడుగుతేనే ఇస్తాడు అడుగు ప్రతి వారికి ఇస్తాడు అడగకపోతే ఇవ్వడు ఈ విషయం అర్థం చేసుకోడు జనరల్ క్రిస్టియానిటీలో ఏముందంటే రక్షణ పొందితే చాలు బాక్స పొందితే చాలు ప్రతి దేవుని వాక్యం చేస్తే చాలు అంట అంటారు కానీ పరిశుధాత్మ పొందుకోవాలా ఇస్తాడు అన్న విషయం చెప్తలేదు చర్చిస్తాం అందుకు వాళ్ళ జీవితాలు ఆయన కొరకు సాక్షాత్వంగా నిలబడలేకపోతున్నాయి విశేషమైన అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే పరిశుభత్మని ఒక దశలో పొందుకోవడం ఒకటి రెండవ దశ స్టెప్ టూ ఏంటంటే పొందుకున్నాక దాని ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షతల గురించి పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఆత్మ ప్రత్యక్షతలు ఆత్మవరాలు ఆత్మ ప్రత్యక్ష ప్రత్యక్షతలు ఏంటంటే మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హోలీస్ అంట మేనిఫెస్టేషన్స్ అంటే బయటకు కనిపించడి కృపవార మన ఆత్మ ప్రత్యక్షత ఎలా కనిపిస్తా ఉంటాయి చాలా మంది ఎవటంటే నీకు వారాలుంటే చాలు బ్రదర్ అంటారు వారాలుంటే చారిపోవు ఎందుకంటే మనం దాని సంబంధించిన వాటిని కూడా వారాలు ఉండి కూడా రచించేవల ఎందుకంటే ప్రభు ప్రభావం ప్రవచించలేదా నీ నాన్న దయం వెళ్ళగట్లేదా రోగులను స్వతపరచలేదా వారాలు కదా అక్రమ చేయాల మీరు ఎవరో నా దగ్గర నుంచి పారిపోండి నాకు వెళ్ళిపోండి అనారా అంటే కృప వారాలుండి కూడా నరకానికి పోయినరు వాళ్ళు కానీ ఆత్మ ప్రత్యక్షత ఏందంటే ఫలము అని ప్రభుత్వం చూపించాను ఎఫ్ రాష్ట్ర పత్రికలో ఆత్మ ఫలము ఉంటేనే నువ్వు రక్షణ అనుభంలో ఉన్నవాడు కాబట్టి ఎన్ని అద్భుతాలు చేసినవరేది కాదు దయ్యాలు బడ్డాయని కానే కాదు ఆత్మ ఫలాలు ఉండాలి ఆత్మ ఫలం ఏంది నీ జీవితంలో ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఆశ నిగ్రహము మంచితనము ఇవన్నీ నీలో కనిపించాలి ఇవి లేకపోతే నీలో ఫలం లేదన్నట్టు అంటే నీలో నువ్వు నువ్వు మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొందరు ఎందుకు చెప్పిండు ఆది చివరి పుస్తకం నూతన నిబంధన పుస్తకాలకు వస్తేనే అవి అర్థమవుతున్నాయి మనకి నువ్వు ఈ లోకంలో దేని కొరకు కష్టపడుతున్నావు ఫలిస్తున్నావు అభివృద్ధి పొందుతున్నావు కానీ ఆత్మలో ఫలించినవా ఆత్మలో అభివృద్ధి పొందుతున్నావా ఆత్మలో ఈ యొక్క ఫలాన్ని నువ్వు ఇతరులతో పంచగలుగుతున్నావా కాబట్టి రక్షణ పొందిన వాడు ఎవడంటే ఇదొక సూచన పరలోకానికి పోయేవాడు ఎవడంటే ఇదొక సూచన దయము మెలగొట్టడం మాత్రమే వాడు పర్లోకానికి పోవాడు ఎందుకంటే మీరు నాకు తెలియదట్టాడు కానీ ఆ వరాలు సంఘక్షేమం కొరకు అనుగ్రహించబడ్డే సంఘం కొరకు వాడుకోవాలని ఉంది కానీ స్వార్థం కొరకు వ్యక్తిగత గుర్తింపు కొరకు వాడుకుంటారు అది అది మనం చూస్తున్నాం బాహటంగా కానీ మనం మటుకు సంఘక్షేమం కొరకు ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళ శ్రమల నుంచి బయటికి రాగలుగుతూనే కానీ వాళ్ళు ఫలించలేని ఇతరులకు ఇప్పుడు ఒక చెట్టు విత్తనం నాటితే అది ఫలించాలి అది ఆ చెట్టు మొలకెత్తాలంటే అది ఛేదించుకోవాలి భూమిని దానికైనా రాయి అడ్డం వస్తే రాయిని కూడా ఛేదించుకొని రావాలది లేకపోతే అది కుళ్లిపోతుంది చనిపోయి విత్తనం ఆ విత్తనం మొలకెత్తి అది ఎంతో చెల్లె లేత అయినా కానీ అది తొలుచుకొని ఆ రాయి ఉంటే రాయిని కూడా పెద్ద పెద్ద కొండలనే క్రాక్ చేసి మీరు చూస్తారు రాగి చెట్లని కొండ రా పెద్ద కొండ మధ్యలోకి బయటకు వస్తుంది ఎట్లొస్తుంది చిన్న చెట్టు కదా అది చిన్న విత్తనం రాగి విత్తనం చాలా చిన్నగా ఉంటాయి మీరు అప్పుడు చూసారు కదా విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి అసలు నీ చేసుకుంటే కన్పయమేమనిపిస్తా అంటే చిన్నవి ఎక్కుతున్నాను అటువంటిది కొండని ఛేదించుకొని అంత బయటకు వస్తుందంటే చూడండి అది మనకి ఆ ప్రకృతి సహజమైన ఆ యొక్క దృశ్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నువ్వు కష్టించి ఫలించి అభివృద్ధి పొందకపోతే ఆయన కొరకు సాక్షి ఉండలేవు ఆయన బల నమ్మకమైన మంచి దాసు మంచి దాసు వల్ల బిరుదు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి కష్టించాలా కష్టపడాలా ఫలం అందుకే చూడండి మీరు కష్టించాలా ఫలించాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్తుంటాడు ఎవరైతే నన్ను వెంబడించకూడనేయాలా వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాల కదా తను తాను ఉపేక్షించుకోవాలా ఇది పాయింట్ నాకు ఒక మూడు వారాల నుంచి చెప్తున్నాను దేవుడు నీ సేవ జీవితము మరి విశేషమైన సేవ జీవితం లాగా ఉండాలా అంటే ఏం చేయాలా నేను నువ్వు ఉపేక్షించుకోవాలా కష్టమది నేను నువ్వు ఉపేక్షించుకోవడానికి సెలవుని నువ్వు అంటే నీకు చాలా భారం ఉంటది కష్టం ఉంటది మోసుకొని పోవాలా పోతేనే కానీ నువ్వు అటువంటి సేవ చూడలేవు విశేషమైన సేవ చూడాలి జీవితం ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులు ఆ అనుభవంలో పోయిన వారి నుంచి ఎన్నిసార్లు బయలుపరచుడు నేను ఎప్పుడు ఆ సేవకుల గురించి ఎక్కువ డీటెయిల్ నేను చెప్పాను ఎందుకంటే మన వాక్యం అది కాదు మన పరిచర్యం మనంత పరిచర్యం ప్రవచనాత్మకమైన పరిచర్య రాబోతున్న ఏం జరగబోతుందో అవి నేర్చుకొని మనం మన ప్రభువు బయలుపరచాడు కాబట్టి వాటి నితల ప్రకటించి వాళ్ళు సిద్ధపరచాలి ఏ రీతిగా సిద్ధపరచాలనేది మన సేవ జీవితం కాబట్టి దానికి తగిన జ్ఞానం ప్రభుత్వం ఇస్తాడు అని మనం చేయలేము సంఘం అంతా కలిసి చేస్తాం కాబట్టి సంఘక్షేమం కొరకు అవి అనుగ్రహించబడ్డాయి అంత కొరికే వాడుకుంటాం కానీ నేనే గొప్పని నేను గొప్ప సేవకులను చూపించుకోవడం కానీ కోట్లు కోట్లు డబ్బులు సంపాదించుకుంటారు సేవకులు అవి వాళ్ళని వాడుకొని అట్లా మనం ఏం చేయం మనది ఇచ్చే సేవ జీవితం కానీ పుచ్చుకునే సేవా జీవితం కానే కాదు మనకి కంప్లీట్ భిన్నం అందరికీ ఆపోజిట్ గా కాబట్టి ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము నేను ఆయన తన కుడి పాదమును ఎక్కడున్న చూడండి ఇవి అగ్ని స్తంభంలో వల్ల ఆయన అగ్ని స్తంభంలో ఉన్న పాదములు చూడండి ఆయన కుడి పాదము సముద్రం ఎడమ పాదము భూమి మీదను మోపెను కాబట్టి మీకు తెలుసు సముద్రము భూమిది ఏం సాధృష్టం అది మతపరమైన పరిష్ప జీవితాన్ని సాదృష్టమని ఎన్ని సభలో మనం గణించడం రకరకాల జీవరాశలు ఉంటాయి చాపలు పాములు తేళ్లు ఉంటాయి నీళ్ల తేళ్ళు అంటారు వాటిని నీళ్ల ఉంటాయి పాములు ఉంటాయి పెడతలు ఉంటాయి మన ఎండ్రకాయలు ఉంటాయి ఇంకేమేమో ఉంటాయి అందులో రకరకాల విష పూరితమైన జీవు జీవులు కూడా ఉంటాయి అంటారు కాబట్టి త్రుడు బాగా అర్థం చేసుకోవాలి వీటి అన్నింటినీ ఆయన పాదము ఎక్కడ పెడుతున్నా అనే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు అవి ఆయనకి ఇష్టం లేదు అవన్నీ ఎందుకంటే అవి ఆయనకి ఆయనని తృఢీకరించినవి అవన్నీ కాబట్టి ఈ సముద్రం అయినా సముద్రం అంటే భూమి కింద ఉంటది కదా భూమి ఏమో మీద ఉంటది కొంచెం సీ లెవెల్ అంటాం భూమి ఈ లెవెల్ ఉంటే సముద్రం ఈ లెవెల్ ఉంటుంది లేకపోతే ఈ సముద్రం దీని మీద వచ్చి మూసుకుంటుంది దేవుడు దీనికి అందుకే యోగు అంటాడు కదా దీనికి ఎవరు కట్టగట్టిందంట సముద్రానికి సముద్రము పొరి పారకుండా దానికి డైక్స్ అంటారు ఇంగ్లీష్ లో వాటికి అడ్వాన్స్ అట్లా అట్లా ఎవరు అడ్డు పెట్టిన దాన్ని ఎస్వ తప్ప ఎవరు పెట్టినారు లేకపోతే అవన్నీ వచ్చిందంటే భూమి వచ్చిందే నీళ్ళ నుంచి బయటికి ఎప్పుడు ఆది కాండం చూస్తాం భూమిని నీళ్ళ నుంచి బయట తీసుకొచ్చినట్టే కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే భూమిని తయారు మనం అక్కడ చూస్తాం వాక్యం దాని భూమి భూమిని ఎప్పుడు తయారు చేసినో తెలియదు మనకు దాని హస్ట్రీ తెలియదు మోర్ దెన్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ అంటే దాని చరిత్ర సైంటిఫిక్గా చూస్తే కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు దాని ఇంగ్లీష్లో మోర్ దెన్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ అంటే సిక్స్టీ సెవెంటీ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్ ఇయర్తో దాని చరిత్ర కానీ ఏడు దినంలోనే ఆయన సృష్టిని సృష్టించండు ఆ ఏడవ దినానికి మొదటి దినానికి ముందు ఎన్ని వేల సంవత్సరాల క్రితమో భూమిని తయారు చేసి లోపలి పెట్టిన ఎవరు చెప్పలేదు అది మనకి మర్మంలాగానే ఉండిపోయింది ఈ రోజు కూడా సరే అది తెలుసుకుని కూడా మనం చేసేది ఏం లేదు కానీ ఒకటే అర్థం చేసుకోలేదంటే భూమి అంటే ఆత్మీయ దృష్టితోని అది క్రింద ఉన్న జీవితానికి సాదృశ్యం భూమి అంటే క్రింద ఉంది సముద్రం మరీ క్రింద ఉంది అని అర్థం కాబట్టి మరీ క్రింద క్రింద ఉన్న జీవితాలు ఆయనకి ఇష్టం లేవు మనం పైన ఉండే వాళ్ళము ఆకాశవాసులము అతనితో పాటు నివసించేవారము అటువంటి వారంటేనే నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నా కానీ నువ్వు భూసంబంధి లాగా అంటే ఈ లోకానికి సంబంధించిన విషయాల పట్ల నీకు ఆసక్తి ఉండొద్దు తుని తను తను పాయింట్ అది ఈ లోకంలో దేన్ని ఆశించద్దు అనేసి ఉద్యోగం చేయమని చెప్పద్దు చెప్ తప్ప మనం ఉద్యోగం చేయొద్దు ప్రజలు చదువుకోదు ప్రజలు అన్నీ విడిచిపెట్టే ప్రజలు బాధ్యత కుటుంబాన్ని పోషించుకోలే కావని అవసరం కానీ ఈ లోకాన్ని ప్రేమించద్దు అమితంగా దీ లోకంలో దేన్ని ఆశించద్దు నీకు ఎంత అవసరమో అంతే అవసరం నువ్వు ఎంత తినాలో అంతే తినాలా అంతకంటే తింటే అజీర్తి అనారోగ్య పాలయమైన శరీరాలు కాబట్టి ఉపేక్షించుకోవడం అంత ఈజీ కాదు జీవితం కానీ నువ్వు ఉపేక్షించుకొని జీవించగలిగిన ఒక సేవ నీ సేవలో విశేషమైన అభివృద్ధి దొరుకుతాయి అది గ్యారంటీ అనేది బైబుల్ వాక్యం చెప్తుంది ఎవడైనా నన్ను వెంబడిపో తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలా అంటే ప్రతి క్షణం ఆయన ఆయన చూస్తూనే పోవాలా నీ సేవ జీవితం అటు చూడొద్దు నీ సేవ జీవితం అట్లా అభివృద్ధి చెందాలంటే మట్టుకు అది చేయాలి కాబట్టి ఆయన తన కుడి పాదమును ఎడమ పాదమును సముద్రం మీద భూమి మీద మోపుతున్నాడు కాబట్టి ఈ లోకపు ఈ లోకాన్ని ప్రేమించేవారు అంటే ఆయనకి ఇష్టం లేదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి తను ప్రేమించే వారిని తన అరచేతుల్లో ఎత్తుకొని పట్టుకుంటుందా లేదా ఇతల గ్రంథంలో తన అరచేతుల్లో ఎత్తుకుంటాడు ఆయన తన అరచేతుల్లో మనం రాసుకున్నాడు అంట మనం వాటి వాక్యం చూస్తాం ఏషా కాబట్టి మళ్ళీ ఆయన ప్రేమించే ఈ లోకస్తుల ఆ లోకస్తుల ఆ లోకాన్ని ప్రేమించేవాడు ఈ లోకంలో ఎందుకు ఆశిస్తున్నాడు ఉపేక్షించుకోవడం అది పాయింట్ కాబట్టి ఇవి ముగించే టైంలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఇంకా ఈ లోకాన్ని ప్రేమించొద్దు ఈ లోకంలో ఏం ఆశించద్దు నీ బాధ్యత నిర్వర్తించుకో నీ కుటుంబాన్ని పోషించాల పురుషుడు తన కుటుంబాన్ని పోషించడానికి వాక్యం ఉంది కాబట్టి నువ్వు పోషించుకోవాలి నీ కుటుంబాన్ని కుటుంబం కొరకు నీ సాక్షిని కాపాడుకోవడం కొరకు కుటుంబానికి ఏం అవసరమో అవన్నీ దాని వాళ్ళ గొంతమ్మ కోరికలు ఉంటాయి కుటుంబంలో పిల్లలకి గొప్ప కోరికలు ఉంటాయి వారికి కూడా గొత్తమ్మ కోరికలు ఉంటాయి కదా ఎందుకంటే పకి వాళ్ళని చూస్తారు కాబట్టి సరే మన గొత్తమ కోరికలు జీవితం కదా కదా ఇది నువ్వు చెప్పాలి నేను సామాన్య దేవుని సేవకుని పాస్టర్ని నాకు చిన్న నేను బడి పంతులు నా దగ్గర అన్ని కోట్లు కోట్లు ఉండవు కానీ ఇప్పుడు కూర్చున్న పిల్లలకి అదే కోరికలు కదా అంతేనా లేదా కాబట్టి వాళ్ళకు కూడా నువ్వు నేర్పాలా నీ కుటుంబాన్ని నేర్పాలా ఉపేక్షించుకొని మినిమం ఉండాలా ఇప్పుడు నేను చెప్తాను ఎన్నిసార్లు సేవకులకు నీట్గా ఉండాలా ఎందుకంటే మీరు ఎక్కడక్కడ పోయి సేవకు పోతుంటారు పిచ్చోళ్లా కనిపించదు ఎందుకంటే ఈ లోకము బాహ్యని చూస్తుంది మన ప్రభుత్వం చూస్తాడు కానీ వాడు నేను చేయాలంటే నీ సేవ జీవితంలో ఇతరులు నేను అక్సెప్ట్ చేయాలా ఫస్ట్ పాయింట్ యాక్సెప్ట్ చేయగలిగితేనే నువ్వు చెప్పే వాక్యాన్ని అక్సెప్ట్ చేస్తారు లేకుంటే చెయ్యరు విడుకోడా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అంటారు కాబట్టి నీట్గా తయారు కావాలా ట్రిమ్గా తయారు కావాలా మంచి షర్ట్ వేసుకోవాలా మంచి ప్యాంట్ వేసుకోవాలా షూ వేసుకోవాల టచ్ చేసుకోవాలా నీట్గా బెల్ట్ పెట్టుకోవాలి నీట్గా దూకోవాలా అది ఫస్ట్ యాక్సెప్టబుల్గా ఉంటుంది అన్నట్టు మనుషులు వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయగలిగితే నువ్వు సుమార్త చెప్పగలవు లేదంటే రబ్బర్ చెప్పులు వేసుకొని లూజ్ ప్యాంట్లు వేసుకొని షర్ట్ ఇట్ బయట వేసి ఫోల్డ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అంటే దేవుడు దానికి ప్రాధాన్యత చెప్తలేదు దేవుడు దాన్ని తృణీకరిస్తానని కూడా చెప్తలేం కానీ ఈ లోకపు మనుషులు నువ్వు ప్రభుత్వం నడిపించాలంటే వాళ్ళకి తగినట్లు నువ్వు జీవించాలా అది నేను చెప్తున్న పాయింట్ ఊర్లలో పోతే ఊర్లో పోతే ప్యాంట్ కింద షర్ట్ జీన్ ప్యాంట్ వస్తే వాడు ఒప్పుకోండి ఉంటే మటు నువ్వు నువ్వు నాకు ఇష్టం లేదు జీన్ ప్యాంట్ కానీ ఈ మనుషులు యాక్సెప్ట్ జీన్ ప్యాంటే ఉండాలా లేకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి నేను ఎప్పుడూ ఏం ఎందుకంటే మన సేవలో జీన్ ప్యాంట్లు ఒప్పుకోరు కాబట్టి కానీ కొన్ని చర్చెస్ లో పోతే జీన్ ప్యాంట్ వేసుకొని స్టేజ్ మీకు ఇస్తారు ఫాస్టర్స్ నేను చూసిన కేసెస్ అనేసి నేను వాళ్ళకి వచ్చి తప్పు అది తప్పని చెప్పాను కదా ఎందుకంటే అట్లీస్ట్ వాడు ప్యాంట్ వేసుకున్నాడు కదా ఏ ప్యాంటైతేనేది షార్ట్స్ వేసుకొని నిక్కర్లేసుకుని అయితే చెప్తాడు కదా అట్లాంటి సేవలు కూడా ఉన్నారు నేను చెప్తున్నాను పాయింట్ని కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూడండి మూడో వచ్చినాం సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్బాటించను ఆయన కోపము ఆయన ద్వే ఆయన ఆయన ఎంత భయంకరమైన కోపంతో ఉండడన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన తన ప్రాణానికి ఖాతాంగా పెట్టి అందరినీ రక్షించుకుంటే దాన్ని తృణీకరిస్తే అని ఎంత కోపము ఉంటుంది యుగ సమాప్తి చివరికి ఈ విషయం జరుగుతుంది అక్కడ సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్బాటించెను ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దంలో పలికను కాబట్టి ఏడు ఉరుములు అంటే ఏడు బుర్రలు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఏడు ఉరుములు అంటే ఏడు గురలు ఇవి మనము స్వగణం క్రింద చదువుతూ ఏబిసిడి నుంచి ఎక్సైజ్ వరకు లాగా ఉండదు వాక్యం ఇది ఏ ఎక్కడ ఉంటే బి ఎక్కడ ఉంటది సెడ్ ఎక్కడ ఉంటది వై ఎక్కడ ఉంటది అన్నట్టు అటు రాయబడింది వాక్యం ఇది మన మన ఈ పుస్తకాలు లాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లాగా రాయలేని పుస్తకం ఆయనకి ఎప్పుడు దర్శనం చూపించిండో అప్పుడు ఆ దర్శనాన్ని రాసిండు ఆయన ఒక దర్శనము ముందు జరగబడది ఒక దర్శనము ఈరోజు జరగబోడి ఒక దర్శనం రేపు జరగబడి ఈ రోజు ముందు ఉంటుంది ఎంకా జరగబడి ఈ రోజు ఉంటుంది అట్లా రాష్ట్రం అంటు పుస్తకం దాని క్రంగా అంటే ఉంటుంది కాబట్టి ఏడు ఉరుములు ఏడు బురలకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి ఆయన ఆయన శబ్దానికి ఆయన ఆర్బటించినప్పుడు ఆయన అంటే ఆయన హెచ్చరించండి ఇప్పుడు స్టార్ట్ చేయండి అరవడం కాబట్టి ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాను కాబట్టి మాటల వ్యాక్చ్యగా ఉరుములు అంటే మానవ స్వరము అని మనం పరివారం కాబట్టి ఈ ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాను దాని తర్వాత ఏం జరిగింది చూడండి ఆ ఏడు ఊరుములు పలికినప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి మనకు తెలుసు మొదటి ఏడు ఆరు బూరలకు సంబంధించిన విషయాలు మనం ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ చూసినాం ఆ వన్ ఇయర్లో చూస్తున్నది ఏంటంటే మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది రెండవది జరిగినప్పుడు ఏం జరుగుతుంది మూడవ ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే మొదటి బూర ఊదినప్పుడు ఏ రీతిగా గొప్ప జనము శ్రమల గుండా ఉంటారు అనేది అదొక వార్నింగ్ కానీ అక్కడ శ్రమ ఆరంభం కాదు ఇంకా అవకాశం ఇస్తున్న దేవుడు అనేది చూస్తాడు మొదటి బురలో రెండో బుర్రలో చూపుతాడు మీరు ఇప్పటికీ కూడా పాటించే తిరగకపోతే నా చింతకి మీకు ఎటువంటి దుస్థితి రాబోతుందో చూడండి సెకండ్ వార్నింగ్ అన్నట్టు థర్డ్ బోర్లో కష్టపడికి మరి విశేషంగా వార్నింగ్ ఇస్తూ మీరు ఇంకా ఎక్ట్ ఉన్నారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది మీ శ్రమ చూడండి అని మూడో ఓవర్ చూపిస్తాడు నాలుగో బోర్లో ఏం జరుగుతుంది ఇంకా ఫైనల్ వార్నింగ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను నేను మీకు శ్రమ అని చెప్తాను దాని తర్వాత ఏమైతే ఐదో ఓవర్లో ఆ శ్రమ వాళ్ళ ఎన్ని నెలలు ఐదు నెలలు వాళ్ళకి శ్రమ ఉంటుంది అన్న విషయానికి చూపిస్తాడు ఆ ఐదు నెలలో ఎంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ శ్రమ ఐదో ఓవర్ చూస్తాం ఐదు ఎవరు ఆ శ్రమని కల్పిస్తారు వీళ్ళకి తేళ్లు కల్పిస్తారని మనం చూసినాం ఆరవ బోర అంత మరణిస్తారని కూడా మనం చూసాం మరణించినాక ఏడో మూడు ఒకసేపటికి ఏం జరుగుతుంది అంటే ఆ మరించే టైంలో అప్పుడు వాళ్ళు పశ్చాత్తపడి ఎందుకు నేను తృణీకరించినాను ప్రవ్వా నన్ను క్షమించ ప్రవ్వా నేను నీ కొరకు ఫలించలేకపోయినాను నేను గొడ్రాల లాగా నా జీవితం ఎంతో మంది నాకు వచ్చి చెప్పినాగా నేను వినేది ప్రవ్వా అని పశ్చాత్తపంతో అప్పుడు వాళ్ళు ప్రవచించడం స్టార్ట్ చేశారు అదే ఇద్దరు సాక్షికి సంబంధించిన బోధనం చాలా సమస్యల క్రితం గణించడం ఇద్దరు సాక్షికి నేను తెలియచూపిస్తా అని ఇదే బోధన ఎందుకంటే ఏడవ గుర ఆరంభంలో ఇద్దరు సాక్షులు ఈ లోకంలో తిరిగి వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు సైతను వారి మీద బలం పొందుకొని వారిని జయిస్తే వాళ్ళని చంపుతుంది కాబట్టి ఆరో గురలో వాళ్ళందరూ చంపబడడం అన్న విషయం చూస్తాము ఏడవ గురకు ఆ చంపబడ్డ వాళ్ళ ఆత్మలంతా ప్రభుత్వంగా రావడం మనం చూస్తాం అదే పాయింట్ అక్కడ ఆయన సన్నిధికి రావడము ఆయన సన్నిధి పైన వాళ్ళని ఆయన ఏ రీతి పనున్న విషయం మనం చూసినము ఆయన ఎంతగానో దగ్గర మెరుస్తూ కనిపించినప్పుడు ఆ ఇరవై పెద్దలు ఆయన కాళ్ళ మీద రావడం చూస్తాం ఏడవ గుర తర్వాత ఇవన్నీ జరుగుతాయన్నట్టు అవి కొంచెం కష్టతరంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి ఎందుకంటే అవి పర్లోకంలో జరగబోయే విషయాలు పర్లోకం అంటే పైన ఎక్కడ ఉందని కాదు నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ పర్లోకం మీ ఉంది అన్నట్టు ప్రభు అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీల్పడదు అది మీ మధ్యలోనే ఉంది అన్న విషయాన్ని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు అతను కాబట్టి ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోతుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులను ముద్ర వాటిని వ్రాయవద్దని పర్లోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని కాబట్టి చూడండి యోహాను భక్తుడు అంటున్నాడు ఆ ఏడు ఉర్ములు పలికినప్పుడు అంటే ఏడు బూరల తర్వాత ఈ ఈ మొదటి బుర నుంచి ఏడవ బూర వరకు జరిగే విషయాలని నేను విన్నాను వాటిని రాయబోడుతుంటే పనుల గురించి ఒక స్వరం వినిపిస్తుంది వాటిని వ్రాయోద్వని ఎందుకు వ్రాయద్దు అన్నప్పుడు మనము ధాన్య గ్రంథము పరిణాతాల చూసినాం చాలా కాలం క్రిందట ధాన్యాలు కూడా కొన్ని విషయాలు చూపిస్తాడు దేవుడు అప్పుడు ధాన్యాలు అంటాడు ప్రవ్వ ఇవి ఏంది నాకు అర్థం కావట్లేదు అంటే ధాన్యాలు ఇంకా నీకు చాలు ఇక్కడికి వాటిని ముద్రించి ఎందుకంటే అది నీ రాయబడలేదు భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతుంది కాబట్టి ఇప్పటికీ చాలు నేను నీకు ఇంకా అవసరం లేదు అంటున్నాను పన్నెండవ జన్మలను చూసినా చాలాసార్లు అది కాబట్టి ఇక్కడ కూడా వ్యూహాను భక్తుడు అవి చూసిండు కానీ వాటిని రాయబోతుంటే దేవుడంటుడు రాయద్దు ఎందుకు రాయద్దు నాకు ఈరోజు సాయంత్రమే అది నాకు ఒకసారి నేను రవి భ్రదర్ వీటి గురించి తీరంగా జన్సాను ఇవి ఏందన్న ఈ ఏడు ఉరుములకు దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు తను నేను కూడా ఎప్పుడు డీటెయిల్గా దాని చదవలేదు కానీ ఈ రోజు నాకు అర్థమవుతుంది ఆల్రెడీ మీరు చూసిండ్రు వాటిని ఆరు బుర్రలు ఆరు శబ్దాలు అవి ఏడు ఉరుములు కాబట్టి ఏం చేయినాయి అవి చాలా భయంకరమైన శ్రమలు మతపరమైన క్రైస్తవ జీవితము ఎటువంటి శ్రమలు చెడబోతుంది అన్న విషయాలు అక్కడ చెప్పబడ్డాయి అందుకు వాటిని రాయద్దంటున్నాడు ఎందుకంటే నేను అనుకుంటున్నాను అవి అవి ఒకవేళ రాస్తే ఎంత భయంకరంగా ఉంటాయి ఎందుకంటే మనము విలాపవాక్యమే ధ్యానించినప్పుడు ఇస్ఆల్ఫాలో ఎటువంటి భయంకరమైన శ్రమలు కూడా మనం చూసినాం మీరు ఇటీవల మనం ధ్యానించండి మీరు వ్యక్తిగత బైబిల్ స్టడీలో మనందరికీ బైబిల్ స్టడీస్ ఉండాలా వ్యక్తిగతంగా పొద్దున్నేసి పుస్తకం పెట్టుకొని ఒక పుస్తకం చదవాలి నేను ఇప్పుడు లూక సార్త స్టార్ట్ చేసినా చాలా ఆశ్చర్యంగా అప్పుడు ఎప్పుడు ధరించిన విధానం వేరే ఇప్పుడు ధరించిన విధానం వేరే ఎన్నిసార్లు ధరించిన తెలిదు ఇప్పుడు ధరిస్తున్నానని మరీ విశేషంగా అవి అర్థమవుతుంది కాబట్టి మన పర్సనల్ షెడ్యూల్ వీటన్నిటి డీటెయిల్ ఒకరు ప్లాన్ చేసుకోండి నేను ఈ నెల నుంచి విలాప వాక్యం ధరిస్తాను విలాప వాక్యం ధరిస్తే ఈ స్థల్పలు ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించారో అక్కడ ఉంటుంది విలాపం అంటే ఏడుపు వేదన రోదన కాబట్టి ల్యామంటేషన్స్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి ఎంతో వేదనతో భారంతో హృదయమంతా బరువుతో ఉండి రాస్తే దాన్ని ల్యామెంటేషన్స్ అంటారు విలాపం కాబట్టి ఇర్మియా కళ్ళా చూస్తున్నాడు ఇసలు ఎటువంటి భయంకరమైన శ్రమాలు ఉంటుందో దేశం అంతా రక్తము ఏర్లే ప్రవహిస్తున్నాయి అంటాడు అంటే ఆ బబులోనులు వాళ్ళ మీద పడ్డప్పుడు వాడు ఇష్టం వాడు నిర్దాక్షిణంగా స్త్రీలను పిల్లలను అందరినీ చంపుతారు అన్నట్టు ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళని చంపుతారు ఎవరు తను నన్ను చేయనట్టు అంటే బతికిపోతాడు బానిసలాగా తీసుకపో నేను నేను బానిసలాగా తీసుకెళ్తాను నువ్వు వ్యతిరేకిస్తే స్పాట్ చంపిస్తున్నారు లేదు బానిస లాగా వెళ్ళిపోతా అంటే చైన్ కట్టేస్తున్నారు చైన్ కట్టేసి చైన్ కట్టేసి అందరినీ బబుల దేశం తీసుకెళ్తాను వాడు నెబు జరదాన్ క్యాప్టెన్ బెబుకర్ వీళ్ళు ఉంటారు ఆ చైన్ కట్టుకొని పోతున్నప్పుడు ఇర్మియా కాలంలో దానియాలు ఇర్మియా సమకాలీ కూడా యాక్చువల్ గా దానియాలు శద్ర వీళ్ళు ఉన్నారు ఎవరస్తున్నారు చైన్లు కట్టుకొని పోయిన వాళ్ళని బందీల్లాగా తీసుకుపోయినారు అక్కడ అది మనం చూస్తాం వాక్యం అక్కడ ఎన్నిసార్లు కాబట్టి ఎవడైతే విదైతే చూపించారో బతికిపోయినరో ఎవరైతే తిరుపతి చేసారో అప్పుడు చనిపోయినప్పుడు ఇర్మియాకి అవన్నీ కనిపిస్తే ఎందుకంటే ఇర్మియా ఊరి చివరి ఉన్నాడు వీళ్ళంతా లోపలన్నాడు లోపల అందరూ వస్తున్నారు ఊరి చివరున్నాడు బతికిపోయింది అదే సేవ జీవితం మనకి ఎన్నిసార్లు చూపించింది దేవుడు నిన్ను బయటికి పిలిస్తే నువ్వు లోపల పోతే నీకు రక్కపాతం అవుతాం దానికి నీకు పట్టకుండా ఉండాలంటే మీరు పారిపోవాలన్నాడు కష్టం బయటకు రావడం అంటే చాలా కష్టం మీద ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు చాలా కష్టం కదా నేను చిన్నప్పుడు ఎస్పీజీ చర్చిలో పుట్టినా దాని తర్వాత హెబ్రోన్ చర్చ్కి పోయినా హెబ్రోన్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక కష్టం ఉండేనా దాని తర్వాత ఎస్పీకి పోయినా అందులో అంటే ఎందుకు వచ్చినా మీకు తెలుసు కదా నీ సేవ జీవితము వాళ్ళకి కష్టతరం పెద్దలకి కష్టతరం అందుకు నేను నన్ను శృంగీకరించడం జరిగింది అక్కడ దాని బయట రావడం జరిగింది ఎక్కడ అదే నా అనుభవం ఏ చర్చికి నా అను నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ ఎందుకు వెళ్ళి నాకు వ్యతిరేకం కూడా కానీ నాకు తెలిసి ఇప్పుడు అసలు వాళ్ళు కానీ వ్యతిరేక ఉంది తీసుకొచ్చింది ఎందుకంటే అక్కడే ఉంటే ఈ రోజు మీద రాకపోయిన అనేక ప్రాంతాలు అనేక ఆంధ్ర దిక్కు వాటి దిక్కు ఇటు దిక్కు పోకపోయేవాడు నేను సేవ ఇంకెక్కడ పోతుంది మన సేవ తెలియదు కాబట్టి ఆయన ఎందుకు బయట తీసుకొస్తున్నాడు అంటే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి విదైతే అంటే అదే కదా అర్థం లేదు నేను ఇక్కడే ఉంటాయి అది నీకు మంచిగా ఉంటుంది లోపల లోపల కంఫర్టబుల్గా ఉంటుంది కానీ మనం కంఫర్టబుల్గా ఉండే జీవితం గురించి మనం ఇక్కడ ప్రయత్సపడతలేదు ఇక్కడ శ్రమ ఉంటుంది కంఫర్టబుల్ జీవితం అక్కడ ఉంటుంది కానీ మనము రాంగ్ మార్గాలు ఎన్నుకుంటున్నాం ఏంటంటే లేబర్ నేను మస్తు సంపాదించి కంఫర్టబుల్గా ఉండాలి మా ఫార్ నాకు ఇంకా మానేసి బాగానే సంపాదించుకొని ఫుల్ డబ్బులు సంపాదించుకొని మానేసి ఫుల్ టైం సేవ చేసుకోడు అది చనిపోకుండా సిక్స్ మంత్ క్రితం అది అది కరెక్ట్ కాదనిపించింది నాకు ఎందుకంటే నేను డబ్బులు సంపాదించుకొని సేవ చేస్తే అర్థమే లేదు కదా దేవుని ఎంత ఆర్పడతాను డబ్బులు లేకుండా చేస్తేనే సేవ దేవుని ఏర్పడడం డబ్బులు అవసరం లేదు నాకు అని సేవ చేస్తేనే దేవుని ఏర్పడడం అందుకే నేను మొదటి నుంచి కూడా నేను ఎక్కువ ప్రాధాన్యం లేదు రిపీట్ అయితే చెప్తాడు నేను ఎప్పుడు దేవుడి వాక్యం నేను ఈరోజు కూడా ఒకటే చపా తింటా ఒకటే దోశ తింటా ఒకటే లడ్డు తింటా సరే చెప్తున్నా ఒకటి జోక్ కానీ ఏవి కూడా ఆశతోనే తినదు బిర్యానీ పెట్టనే ఆశ తినందుదు ఎంట అట్లా ట్రైన్ చేసుకోవాలి నీ సేవ జీవితం నీ చే అని అట్లా ట్రైన్ చేసుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే ప్రతిసారి చూసినప్పుడు ఉపయోగించుకోవాలి నువ్వు బట్టన్ దుకానికి పోతే నేను ఉపయోగించుకుంటావా జువలరీ షాప్కి పోతే ఉపయోగించుకుంటువా నీ సేవ జీవితం అట్లా ఉండాలి కదా కాబట్టి ఆ ఏడు ఉరుముల సంగతులు ఎందుకు రాయొద్దని అంటే నేను నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను అవి చాలా కఠినమైన శ్రమలు మరి విశేషమైన శ్రమలు భరించడాని శ్రమలు వాటిని రాస్తే మనుషులు భరించలేరు వాడు ఇప్పటికే భరించలేకపోతుంది వాక్యాన్ని ఇంకా ఎలా కాబట్టి విలపవాక్యాలు అర్థం చేసుకుంటే చాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆ శబ్దాలు ఆ శ్రమ అక్కడ ఉంది కాబట్టి ఐదవ వర్షం మనం త్వరగా చూస్తున్నాము మరియు సముద్రం మీదను భూమి మీదను నిలుచుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఎత్తి ఇప్పుడు ఆ దూత అంటే మన ప్రభుత్వ సూచిస్తుంది అది అన కుడిచెయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ జీవించిన వాణి తోడు కొట్టు పెట్టుకుని ఇక ఆలస్యము ఉండదు ఇక ఆలస్యం ఉండదు ఇంకా అయిపోయింది ఫైనల్ ఎండింగ్ వచ్చేసినం ఇంకా ఎప్పటికే ఆలస్యం ఉండదు అని ఏడవ దూత పలుకు దినములలో అతడు గూర ఊదబోచుండగా ఇదే ఈరోజు మన వాక్యం మనం ముగింపు ఏడవ వచ్చిన ఏడవ దూత పలుకు దినములో అతడు గూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన బాగా తెలుసుకోండి దాసులు ప్రవక్తలు అన్న ఇంగ్లీష్ అక్కలేదు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తము అగును అని చెప్పాను అగును అంటే కాలేదు ఇంకా కదా మనం అర్థం చేసుకుంటాం అగును అంటే కాబోతుంది సమాప్తం ఆయను అంటే అయిపోయింది అనటా కాబట్టి ఈ దేవుని మర్మము అన్న విషయాన్ని మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా చూడబోతున్నాం మీరు కొంచెము ఎవరికి ఎవరు ఎంత ఫాస్ట్గా చూడగలిగితే వాక్యాలు అంత ఫాస్ట్గా చూడండి చాలా ఎంత ఫాస్ట్ ఎవరికి దొరికితే వాళ్ళు ఫటాఫట్ చదవండి ఎందుకంటే నేనే అంత స్పీడ్గా కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి బైబిల్స్ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి దొరక దొరికితే అంత త్వరగా చదవండి నేను మీరు కొన్ని మర్మాల గురించి నేను చూపించబోతున్నాను సరే మనకు ఒకటే ఆది కాండం మొదలుకొని ప్రకరక్రంత చివరి అధ్యాయం వరకు ఒకటే మర్మం మనకు అర్థమైంది ఏదో మర్మం చెప్పండి ఒక్కడే ఏస్రో ఒక్కడే మర్మం అది పాత నిబంధన కాలంలో యువకి బయల్పరచబడింది దాని చూసి మనుష్య కుమారుడు ఎన్ హెచ్కెల్ కూడా చూసిండు మనుష కుమారుడు చిన్న ప్రవర్తలందరూ చూసి మనుష్య కుమారుడు ఆయనని ఎవరు గుర్తుపట్టలు ఎప్పారు ఎందుకంటే ఏసు అన్న పదమారా లేదు అక్కడ పాత నిబంధనలు ఎక్కడ లేదు అదొక గొప్ప మర్మము అంత గొప్ప మర్మము బయల్పరచబడ్డప్పుడు ఎవరైనా స్వీకరించండా పత్త సువార్త మార్గ సువార్త లూకా సువార్థ యోహాను సువార్తలు చూస్తాం మనం ఎవరైనా స్వీకరించండా ఎవరు స్వీకరించండి కాలంగా మర్మంగా ఉంచబడింది ఏసభ భక్తుని ప్రవేశంలో చూస్తున్నాను కదా మనకు శిశువు అనుగురించను ఆయన గురించి చెప్పబడింది నలభై అధ్యాయాలు మనం ఎన్నిసార్లు చూసినాం ఏషా గ్రంథంలో ప్రభుత్వ తనంతట తానే మీకు ఒక సూచక్రియను చూపిస్తాను కదా తనంతట తానే మీకు తన తను హఠాత్తుగా తన మందిరానికి వచ్చును అనుంది వాక్యం ఆయన హఠాత్తుగా మందిరానికి వస్తే ఎవరిని గుర్తుపట్టగలిగిందా ఎవరిని గుర్తుపట్టలేడు అప్పటికీ డౌట్స్ ఈయన మెస్ అయ్యాకనా కాదా లేక పాత నిబంధన కాలపు ప్రవర్తన అని డౌట్ పడిన గానీ ఆయన మెస్ అయ్యాని ఎవరు గుర్తుపట్టలేండు డైరెక్ట్ అయితే కూడా వ్యూహను భక్తుడు బాప్ యోహను కూడా ఆయనకు అనుమానం వస్తుంది బాప్సమిచ్చిండు ఆయన పక్షుదాత్మ ఆయన తల మీదకి దిగిరావడం ఆయన మీదకి దిగిరావడం చూసిండు ఇదిగో నా ప్రియకుమారుడు అన్న స్వరం విన్నడు వీని కూడా అనుమానించండు లాస్ట్ ఎప్పుడు అనుమానించండు చిరసాలలో ఏ పడ్డాక అంతకుముందు అవన్నీ నేను వెల్పరచబడ్డాయి ఈయననే మెసయ ఆయన చెప్పుల వారం ఇప్పటికే నాకు యోగుణి నేను యోగుని కాదని ఆయన గురించి అంత గొప్ప సాక్షిచ్చి చిరశాలలో వచ్చినప్పుడు తన శిష్యం పంపించి అడుగు నువ్వేనా మెసయవి లేక మేము ఇంకో ఎదురు చూడాలా ఎందుకు వచ్చింది అనుమానం అనుమానం వచ్చినాకనే మరణిస్తాడు మనం చూస్తా శిరచైదం చేయబడి అనుమానం వచ్చినాక శరీరచైదం చేయబడింది అందుకే ఆయన గురించి ప్రభు మాట్లాడతాడు ఏమంటాడు బాప్తిజం వ్యూహాన్ని గురించి చెప్తాడు కదా అంత గొప్ప భక్తుడు గొప్ప ప్రవక్త ఒక్కడు లేడు కానీ నేను మీకు చెప్తున్నా అంటాడు అంటే ఆయన కంటే గొప్పగా ఎవరు అడగలని చెప్తున్నాడు బైబుల్ అంతట్లో బాప్తిజం ఇచ్చే వ్యూహా అంత గొప్ప ప్రవక్త ఎవరు లేరని చెప్పి ఆయనను అతనికంటే గొప్పవాడు ఎవరు అని చెప్తాడు చెప్పండి మీకు తెలుసా ఎవరా గొప్పవాడు అతనికంటే గొప్పగా ఎవడు ఎవరు కాగలడు మనుషులలో అనుమానం పెట్టుకోండి అనుమానం పెట్టుకున్నందుకు అంత గొప్ప ప్రవక్త మరణించాల్సి వచ్చింది కాలం ముగించుకోవాల్సి వచ్చింది పరలోకం చేయాల్సి వచ్చింది నీకు అనుమానం ఉండొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఫస్ట్ పాయింట్ ఆయన తర్వాత నేను ఉపేక్షించుకోవాలి చాలా ఉపయోగించుకోవాలి ఎందుకంటే లోహన్ భక్తులు తన జీవితం అంతా ఉపేక్షించుకున్నాడు అరణ్యంలో జీవించడు తిన్నాడు తేన తిన్నాడు కదా అంతగా ఉపేక్షించుకోండి అందరు పక్షపక్ష పరమణాలు దేవుని ఆ రాజ అంతపురంలో ఉంటే ఈయన అన్ని తృణీకరించుకొని మరి ఆయన ఆయన చెప్పే వాక్యండికి ఎంతమంది గుంపులు గుంపులు పరిగెత్తి ఎంత గొప్ప గొప్ప సేవలు ఉన్నాయి ఎన్ని అద్భుతం జరిగినా అని నేను ఉంటాడు ఆయన సేవ అంతగా చెప్పు రాబడలేదు బైబుల్లో కానీ ఆయన సంపూర్ణంగా ఉపేక్షించినాడు కాబట్టి ఆయన సేవ అంత గంభీరంగా ఉంది అందుకే అందరూ వచ్చిన వాపసం కూర్చోవాలి ఆ రోజు లేదు కదా కాబట్టి ఈ దేవుని మర్మము సమాప్తము అగును అని ఈ దూత మాట్లాడుతున్నాడు ఏమని ఏడవ బూర ఊదినప్పుడు దేవుని మర్మము సమాప్తము అగును కాబట్టి ఈ దేవుని మర్మానికి సంబంధించిన విషయాలు కొన్ని నేను క్విక్గా మీకు చూపిస్తాను ఈరోజు కొన్ని ఒకసారి పదకొండవ అధ్యాయండి ప్రాణ గందము పదకొండో అధ్యాయము పదిహేను పదకొండు పదిహేను కదా ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను కాబట్టి అని బుర్రలకు సంబంధించిన శబ్దం ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజమును ఆయన క్రీస్తు రాజమునను ఆయన యుగ వరకు ఏలు నేను అంతటా దేవుడు ఎదుట ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టంగా పడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడు ఏమైనా సర్వాధికారి నీవు నీ బహా మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞత చెల్లించున్నాము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపించాను కాబట్టి అది ఫైనల్ సీన్ అన్నట్టు పరలోకంలో జరిగే సీన్ దాని తర్వాత మనం ఇవన్నీ విషయాలు చూస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మనము కృతన్ని బన పుస్తకంలో కొన్ని మర్మాలు అవి ఏరితిగా ఉంచబడ్డాయన విషయాన్ని నేను చూపించబోతున్నాను మొదటిగా చూడండి చూడండి మొదటి తిమోతికి రాసిన మొదటి తిమోతికి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనం మీకు అర్థం కాలేదు ఇవన్నీ బైబిల్లో ఎన్ని మర్మాలు మన కొరకు దాచబడ్డాయి కాబట్టి ముఖ్యంగా తొమ్మిదవ వర్షంలో ఏం చూస్తున్నాం అంటే విశ్వాసం అనేది ఒక మర్మము కాబట్టి ఎంతో కాలం నుంచి భద్రపరచబడ్డ మర్మం ఇది మర్మం అంటే మిస్ట్రీ కదా ఇంగ్లీష్ లో మర్మాన్ని మిస్ట్రీ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి విశ్వాసం అనేది మర్మం అని ఇక్కడ చెప్పబడింది కాబట్టి దాన్ని మీరు ఏం చేయాలంటే ఈ మర్మాన్ని పవిత్రమైన మన సాక్షిత్వ అంటే మనం పరిశుద్ధంగా జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేసిండ్రు దాన్ని స్వీకరించాలి ఎందుకంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఎవరు హేస్ ప్రోభే హేస్ ప్రోభే విశ్వాసం అనేది పుట్టించినవాడే మన ప్రభు కాబట్టి దాని పవిత్రమైన మన సాక్షితో దాని మన గైక లాంటికి అనుమానించద్దు ఎందుకంటే విశ్వాసమైనది ఏంటి అంటే నీ కళ్ళతో చూసేది కాదు నీ హృదయంతో చూసేడు అంటాడు హెవ్ రాష్ట్ర పత్రికలో పదకొండ దేళ్ళు విశ్వాసమైనది ఏంటి వాటి యొక్క నిజ స్వరూపం నిరీక్షిపబడు వాటి యొక్క అంటే నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో వాటి యొక్క నిజ స్వరూపం అంటున్నావు కాబట్టి ఏముంది పరలోకం అనేది మీకు తెలుసు అది నిరక్షిపబడే ఒక స్థలం అది అది దాని నిజ స్వరూపం నీకు ఎక్కడ కనిపిస్తుంది నీ హృదయాన్ని చూసుకోవాలి అందుకే విశ్వాసం అనేది నీ హృదయానికి సంబంధించింది అందుకే అన్ని పొంది అన్నామని ఎందుకు నీ హృదయాలో చూసుకున్నాడు అన్ని పొంది అన్నా చెప్పిండు అదే విశ్వాసం అనేది దాని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు నేను పొందుకున్నాను అందుకే అబ్రాహ్ం గురించి మాట్లాడతాడు కదా అబ్రామ్ గురించి సారా గురించి మాట్లాడతాడు వారి విశ్వాసం ఎట్లా ఉండేది వాగ్దానం చేసిన వాడు అనేసి అది ఎప్పటికైనా నెరవేరుతుంది వాగ్దానం అని ఓపికతని ఎదురు చూసిందా లేదా అది నెరవేరిందా లేదా ఆయన జీవితంలో అట్లనే చూస్తాము అక్కడనేమో మనం చూస్తున్నాం ఇవి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారాగుదురు అని మన ప్రభుత్వం ప్రవచించింది యువ సమర్థిక వచ్చేటప్పటికి కాబట్టి అక్కడ ఆది కాండంలో సారా కదా కానీ కృత నిబంధుకు వచ్చేటికి జకరియా అనుమానిస్తాడు ఈ వయసులో నాకు పిల్లలని పుడతారు అది అక్కడ స్త్రీ అనుమానించింది కృత నిబంధికి వచ్చేప్పటికీ పురుషుడు అనుమానించాడు ఎలిజబెత్ ఎలిజబెత్ జకరియకి సంతానం ఉండదు కదా వృధాప్యంలో పుడతాడు యోహాన్ భక్తుడు బాప్సమి యోహాను వృద్ధాప్యంలో పుడతాడు తల్లికి ఎంతైతే లేదు కానీ వృద్ధాప్యంలో పుడతానంట ఆయనకి ఈయనకా ఏంటే పెద్దాడు కదా వయసులో కానీ వృధాక్యంలో కొడుతున్నప్పుడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి విశ్వాసం అనేది ఒక మర్మము అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ మనం దాన్ని జాగ్రత్తగా స్వీకరించాలి నాకు అనుగ్రించబడింది ఎంతో ఎన్నో వేల సంవత్సరాల దాచబడ్డ ఆ మర్మము నాకు ఇచ్చింది నా ప్రభు నేను ఎందుకు పోగొట్టుకోలేదా కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద మనసు మనం తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన ప్రశ్నిస్తున్నా లేదా అంటే పోగొట్టుకుంటాను అది అది చూడండి రోము రాష్ట్ర పత్రిక పదహారో అధ్యాయం ఇంకా నేను ఇప్పుడు చదువును మీరే చదువుతుండీ రోమి రాష్ట్ర పత్రిక పదహార అధ్యాయం వచనం స్పీడ్ గా సమస్తమైన అన్యజనులు చూడండి విశ్వాసం నాకు చూడండి చూడండి ఈ విషయం బాగా తెలుసుకోండి అనాది నుండి అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి రహస్యంగా ఉంచబడి ఎప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ చూడండి ప్రవక్తల లెక్కల ద్వారా వారికి తెలుపబడి కాబట్టి ఇది వేల సంవత్సరాల నుంచి జాగ్రత్తగా భద్రపరచబడ్డ మర్మం ఏందంటే నాన్ క్రిస్టియన్స్ ప్రభుని తెలుసుకోవాలా అన్యులు అంటారు కదా ఇంగ్లీష్లో జంటైల్స్ అంటారు జంటైల్ సెంటర్ అన్యులని జంటైల్ సెంటర్ కాబట్టి మనం ఆ పదాలు వాడద్దు ఎందుకంటే అన్యులు అంటే వేరే వారు అని అర్థం కాబట్టి మనం ఆ పదాలు వాడద్దు అర్థమవుతుందా నాన్ క్రిస్టియన్స్ అంటే కూడా కొంచెం కష్టతరమే వాళ్ళకి కాబట్టి మీరు ఎట్లా వాడతారు చెప్పండి అందరూ దేవుని పిల్లలే కదా అందరూ దేవుని స్వరపల్ల సృష్టించబడ వాళ్ళే కదా అట్లా చెప్పుకుంటారు రావాల వాక్యం కదా నేను ఇప్పుడు ఎవరైనా చూపించిన వాళ్ళేసిన ప్రశ్నలకి మీరు ఎట్లా జవాబులు ఇవ్వాలా వాళ్ళు ప్రశ్నని తిరిగి ఇంకొక ప్రశ్న వెయ్యాల ఇప్పుడు అడిగిన అనుకోండి ఇది ఎందుకు కదా ఎట్లుందంటే మీరేమనుకుంటున్నారో అడగల ఫస్ట్ పాయింట్ ఒక త్రీ క్వశ్చన్స్ ఉంటాయి నేను తర్వాత చూపిస్తే ఇప్పుడు చెప్పాను మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతాను నెక్స్ట్ వీక్ ఎప్పుడు మీరు గ్యాప్ అప్ చేస్తే నేను అది చెప్తాను త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరే రివర్స్ అయ్యాల వాళ్ళకి అప్పుడు వాళ్ళ మైండ్స్ ఓపెన్ అయితే అప్పుడు సువార్థ చెప్పాలి వాళ్ళ మైండ్ ఓపెన్ అయినంత వరకు మీరు ఎంతగానో చెప్పండి వేస్ట్ అయిపోతుంది అర్థం ఎందుకంటే నీకు తెలిసి ఇది ఇది సంపూర్ణమైన సత్యం ఇంతకంటే మించిన సత్యం ఏది లేదు ఎందుకంటే కోయవరం చూపించాను నేను నీకు ఏంటంటే ఒకటే విధానం ఏ విషయం చూసుకున్నా ఒకటే అర్థాన్ని చెప్పే విధానం నేను మనం కాబట్టి ఆ ఇది ఇది సత్య మార్గం అని చెప్పాలంటే ఆది కాండం నుంచి మొదలుకొని ప్రాణం వరకు ఒకటే విధానం ఉంటుంది ఏంది అది విధానం మనిషి పాపి కాబట్టి పాపం వల్ల వచ్చి కానీ వాడు నరకం పోవద్దని ప్రభుత్వం తన బట్టి అందరినీ ఆయన చింతగా నడిపించుకోవాలి ఆర్కించుకోవాలి కాబట్టి తన తర తానే ప్రేతంగా తన జీవితాన్ని పెట్టాడు దాన్ని ఎట్లా చెప్పగలవు నువ్వు ఆది మొదలుకొని ప్రాణం వరకు ఆది ఆయన బలి పశువుని ఆయననే ఒక బలిని నరిపించాడు కదా ఆదమ వల విషయంలో దేవుడే మొదటి బలి అది దాని ఏమంటామంటే ద సాక్రిఫైస్ ఆఫ్ మొట్టమొదటి సాక్రిఫిషియల్ ల్యాం అంటాను ఇంగ్లీష్ లో బలిపశు మొదటి బలిపశు ఏదంటే ఆదికాండంలో మనం చూస్తాం దేవుడు తన హస్తలతో దాన్ని బలి అర్పించి దాన్ని చర్మం తీసి మనం చూస్తాం కదా వాళ్ళకు హస్తాల్లో ఆయన అంత ప్రేమగా దేవుడు అన్న విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటాం దాని తర్వాత బలి మనం చూస్తాం బైబుల్ అంతట నేనే అవన్నీ టోటల్లీ డిఫరెంట్ టాపిక్స్ అవన్నీ బలి అర్పణల సంబంధించి చూస్తే మొదట దేవుడు తనంత హస్తలతో బలి అర్పించాడు ఆదమ్మ పాపం కప్పడం దాని తర్వాత హే బెలు బలి హేబుల్ బలి ఏది చూస్తాం హేబుల్ బలి తర్వాత ఇంకోట బలి అర్పించిందా నోవా బలి రెయిన్బో కనిపించినాక వాళ్ళు ఓడ దిగినాక ఫస్ట్ బలి అర్పించలేదా నోవా సాక్రిఫైస్ అంటే ఇంగ్లీష్ లో నోవాలి అర్పణ కాబట్టి మన ప్రభు బలి అర్పించడం దాని తర్వాత హేబుల్ బలి అర్పించడం దాని తర్వాత నోవా బలి అర్పించడం దాని తర్వాత అబ్రహాం బలి అర్పించడం దాని తర్వాత ఇసాకు యాకోబు ఇవన్నీ స్పెషల్ బలి అర్పణలు ఇది కన్సిస్టెన్సీ అంటాం ఇంగ్లీష్ లో కన్సిస్టెన్సీ అంటే సత్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఏ దశపై కానీ ఇన్ని వేల సంవత్సరాల చెప్పబడ్డ ఈ వాక్యము ఆదా ఆది కాండా మొదలుపేణంగా పాటు ఒకటే పరమార్థానికి జ్ఞాపకం చేస్తుంది అటువంటిది ఏ పుస్తకంలో ఉండదు లోకంలో ఏ మత గ్రంథాలలో ఉండదు అందుకు అది అది దైవావేశం చేత రాయబడలేదు అని మనం ధైర్యంగా చెప్పగలము రుజువు పరచాలను ప్రేమతో రుజువు పరచాలి వాటిని రుజువు పరచగలుగుతాను ఎందుకంటే మీకు చూపించిన వాడి దేవుడు అయితే ఎందుకంటే భయంకరమైన పాపంలో చేస్తాడు అంటే నువ్వు చెప్పే విధానం కరెక్ట్ కరెక్ట్ వాడనద్దు వాడంటే ఇంకా వాడికి కోపం కదా ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేయాలి నీకేమనిపిస్తుంది వాళ్ళేదో చెప్తాడు చేసినప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది నీకు అని సెకండ్ ప్రశ్న వేయాల సరే నేను ఇప్పుడు ఆ ప్రశ్నలు తిట్టబోదు ఎందుకంటే టోటల్లీ మన వాక్యం ఎక్కడ వెళ్ళిపోతుంది మనం దేవుని యొక్క మర్మం ముగింపు కాలంలో మనం ఉంటున్నాం అది ముగించబోతుంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మధ్యలో అక్కడక్కడ తగులుతా ఉంటాయి మనకి ఎవరు ప్రశ్నలు మీరు ఎట్లా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి ఎందుకంటే అది మర్మం మీకు అనుగరించబడి ఆ మర్మాన్ని మీరు కాపాడుకోవాలి కాబట్టి అన్ని జనులు ఏం చేస్తున్నారు మనం సరే ఇక్కడ అనాది కాలం నుంచి మర్మంగా ఉంచబడిన ఈ విషయం ఏంటది అన్యజన్లందరూ విధే లవునట్లు అన్యులందరూ అంటే మన ప్రభుని ఎరగని వారందరూ ఆయన తట్టు ఆకర్షిపడలాగున విశ్వాసానికి అంటే ఏ విశ్వాసం కదా ఆయన కాబట్టి ఆయనకు విధే లవులాగున మర్మము ఎన్నో కాలం నుంచి ఎంతో కాలం నుంచి దాచిపడిందట అది ఇప్పుడు బయలుపరచబడింది అందుకే మనం అందరం బయటకు వచ్చినాం కదా నేను మళ్ళీ నా సాక్ష్యం ఎక్కడ వెళ్ళిపోతుంది నా సాక్ష్యం గురించి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ వాక్యం డిఫ్ట్ అవుతుందని చెప్పాను అన్ని మనం అంతా అని వెళ్ళి కదా ఎన్ని తరాలు అనేది డిఫరెంట్ ఇష్యూ మీలో కొంతమంది ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు ఫస్ట్ జనరేషన్ నేను ఫస్ట్ జనరేషన్ వాళ్ళేదో రెండు మూడు జనరేషన్స్ ఉండొచ్చు నేను లెక్క ఐదు జనరేషన్స్ మై ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణ్కి ప్రేక్షకు చెప్తున్నాను నేను ఐదు తరాల క్రితము మా ముతాతలు ప్రభులు స్వీకరించాడు మీరు ఊహించుకోండి ఎందుకు స్వీకరించడాలా డబ్బులు ఆశక తిండి కాశక ఐదు తరాలంటే రెండు బజార్ల సమాచాల దగ్గర దగ్గర 150 ఇయర్స్ బిఫోర్ 150 సంవత్సరాల కితము డబ్బు కొడన ఆశపడిపోయిందా ఉండదే నా దేశం గాడికి ఒక 60 70 సంవత్సరాల కితము 25 ఎన్పికి మొత్తం మంత్లీ సర్కలనే వచ్చేడంట 70 సంవత్సరాల కితము మాట చెప్తున్నది జస్ట్ 25 ఎన్పి 25 పైసలకి నిలకి సంబంధించిన రేషన్ అంత వచ్చేడంట వచ్చినకి చిల్లర్ విగలేదంట అంటే అంటగా పతనంైంది కదా రూపాయి విలువ ఈ రోజు ఈ రోజు డబ్బులు కాషపడిపోతున్నట్టే అర్థం ఉంది కానీ అట్లా కూడా జరగదు కానీ అదంతా మోసం అది అబద్ధం కానీ ఆ రోజు ఇట్లా జరిగింది మీకు చూపిస్తాను నేను మీ ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాల పాటలు ఉంటాయి కదా ఆ పాటలు రాసిన వాళ్ళంతా పైత చెందిన వాళ్ళే పులిపాకం జగన్నాథరావు అయింది పురుషోత్తం చౌదరి వీళ్ళంతా పాటలు రాసారు నీవు తోడై ఉన్న చాలు నిత్యమున్నాక అది మేలు అనే పాట ఎవరైనా విన్నారా మీరు పులిపాకం జగన్నాథరావు రాసింది అంటే మేడం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఆ వైజాగ్లో కాలేజీలో ఒక మిషనరీ వాక్యం చెప్తే రక్షణ పొందినయన ఒకటే కొడుకు రక్షణ పొంది బయటకు వచ్చిండు తల్లి అనేది నేను నిన్ను కరలేదని విడిచిపెట్టేసాను తండ్రి విడిచిపెట్టేసిండు చేతులు నీళ్ళు వాళ్ళు వాళ్ళు నీళ్లు కడుగుతున్నారన్నట్ల కడిపి నీకు మాకు సంబంధం అప్పుడు ఆయన బయటకు వచ్చి ఏడుస్తూ ఒక జగలుండి ఈ పాట రాశాండు నీవు తోడైన నాకు చాలు నిత్యము నాకు అది మేలు అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టిన అందుకే బైబుల్లో అంట నీ తల్లిదండ్రులు విడిచిన కానీ నేను నేను విడిచిపెట్టిన ఆయన తల్లి కంటే ఎంత విలువగలవాడనేది అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నా మర్మో అని నన్ను మెచ్చిపెట్టలేదైనా ఆ వాక్యం ప్రకారంగా అది మనము ఎవరు కూడా నశించుకోవద్దు ఆయన ఇష్టం కాబట్టి నువ్వు ప్రభు నివరిస్తున్న వాళ్ళు మైండ్ ఎందుకు ఉండొచ్చు చెప్పండి మన సేవ జీవితం అదే మనం స్పెషల్ ఇంపార్టెంట్ ఇస్తాం మనము వాటికి ఆ రిలీజియన్స్ ఆ క్యాస్ట్లకి ప్రాధాన్యత ఇవ్వం మనం చూసేది ఏంటంటే మనం చూపించండి ప్రభు ఆ విషయాన్ని కూడా పన్ను గట్టడానికి సంబంధించిన విషయము కైసర్ది కైసరికి దేవుడిది దేవుడికి కానీ ఎవరు అడగలేదు ఆ పైసరు ప్రతిబింబం ఉంది దాని మీద ఆ కాసు మీద ఎవడి ఎవడి ముఖం ఉందో దాని మీద వాణి వానికి ఇచ్చేయమన్నాడు కానీ దేవుడి దేవుడికి ఇమ్మంటే మళ్ళీ దేవుడికి ఏముంది చెప్పండి దేవుడి ముఖం ఎక్కడుంది చెప్పండి దేవుడి రూపం ఎక్కడున్న చెప్పండి మనమే కదా మనమే ఆయన స్వరూపం కాబట్టి మనని మనం సమర్పించుకోవాలని ఎవడు అడగలేదు రోజు ప్రశ్న చెప్పేది బాగుంది కాసు మీద కైసర్ మొహం కాబట్టి కైసర్కి ఇమ్మంటాం మంచిదే కైసర్ అంటే సీజర్ ఇంగ్లీష్లో కింగ్ మహా చక్రవర్తి అండి రోమచక్రవర్తి ఆయన సీజర్కి సీజర్ది సీజర్ కి మనో మళ్ళీ దేవుడిది దేవుకి ఇమ్మనం కానీ దేవుడిది ఏంది అని ఒకటి అడిగిండి ఆ అడగలేదు ఒకవేళ అడిగింటే ఇంకా బాహాటంగా చెప్పేటప్పుడు ఏమైనా కానీ మనకది మర్మం బయలుపరచబడింది అన్యులందరూ ప్రభు చింతకు రావాలా అది అపుస్తకాలను నేను చూపించిన ఆల్ థింగ్స్ విల్ బి రెస్టర్డ్ అని ఉంది వాక్యం ఇవన్నీ రెస్టోడ్ అయిపోతాయి ఒక రోజుకి అన్ని ఆయన చింతకు రావాల్సిందే బుద్ధిస్టులు కానీ ఎవడన కానీ హేతువాద వాదులు కానీ అందరూ కూడా ఆయన చింతకు రావాల్సిందే ఖచ్చితంగా అది విధానం ప్రభు విధానం ఎందుకంటే ప్రతి ఆత్మ నాది అనేది గంధంలో ప్రవరణ చూసినా మీకు ప్రతి ఆత్మ నాది అంటూ ప్రభు ఈ లోకంలో సృష్టించబడ్డ ప్రతి ఆత్మ నాది అది ఎక్కడికన్నా పుట్టచ్చు ఎక్కడన్నా పెరగచ్చు అది నాదే నేను సృష్టించిన కాబట్టి నాది నాకు రావాల్సిందే కాబట్టి ఇప్పుడు అక్కడ పోయినా అక్కడ వెళ్ళబడి తిరుపతి నమ్మిన నిత్య నాయకానికి పోతే వాడికి లాభం కదా ఆ సత్యం నీకు బయలుపరచబడ్డప్పుడు నువ్వు అని చెప్పిన నడిపించలేదా ఈ మర్మము సమాప్తం కావాలంటే నువ్వు వై చెప్పాలా అది పాయింట్ నేను చెప్పాడు ఏంటంటే ఈ మర్మము సమాప్తం కాబోతున్నది అంటే ఎట్లయితే చెప్పండి ఆయన నలుచుకుంటే చేస్తాడు దూతకు చెప్తే దూత ఒక బాండింగ్ ఆ కట్టెస్తే లోకము అంత రక్షణలోకి వచ్చేస్తారు కదా కానీ నేను అట్లా చేస్తున్నాడు ఎందుకంటే అది అది వేరే మతంలో ఉంటాయి ఆ మ్యాజిక్స్ మన దాంట్లో మ్యాజిక్స్ ఉండవు మన దాంట్లో కష్టించి ఫలించి అభివృద్ధి పొందడం కష్టము స్ట్రైట్ అప్రోచ్ నో షార్ట్ కట్స్ ఇది ఇరుకు మార్గం ఇది చాలా ఇరుకు మార్గం ఎంత ఇరుకు మార్గం అసలు చాలా కష్టతరమైంది మీకు తెలుసు ఆ విషయాలు సేవలు మీకు తెలుస్తుంది ఎంత భయంకరమైన కష్టాలు ఉంటాయో మేము చాలా భయంకరమైన కష్టాల నుంచి బయటకు వస్తూ సేవలు కానీ ఆ క్షణము ప్రభు మాకు మార్గం చూపిస్తుంది అడుగు అడుగునా ఒకసారి మేము దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీట్ హైట్కి వెళ్ళిపోయినాం ఒక మౌంటైన్ మీదకి వ్యాన్లో ఆడబాయి ఆగిపోయింది అది ఇక మీరు ఊర్చుకోండి మా పరిస్థితి రిపేర్ వస్తాడా మేము ఆరు నలుగురు ఐదు మంది ఆరు మంది ఉన్నాం మేము ఆడబాయి ఆగిపోయింది ఇక డ్రైవరు పాస్తారు మళ్ళా సేవకుడు నేను తర్వాత డిలీట్ చేస్తే పెట్టాను ఎందుకంటే మంచి సేవకుడు ఆయనకి ఏం అర్థం కాదు ఆయన ఏం చేసిండు ఆ బోనెట్ ఓపెన్ చేసేసి అది ఇది అది ఇది చేస్తుండు ఇంకొక ఆయన అంటాడు ఇక్కడ చూడండి బ్రదర్ అక్కడ చూడండి బ్రదర్ ఇట్లా ఒక్కరికి తచ్చినట్టు ఒకడుసారి అప్పుడు నాకు తలకు వచ్చింది ఇది ఇది దుష్టిని కార్యం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం ఇది పరిశుధాత్మ అభిషేకం ఉంది నీ ఆయన ప్రేరేపిస్తుంటాడు ఏం చేయలేదు నేను అన్న ముందు బొనేట్ మూయన్నా కొంచెం కష్టం కదా పాస్తర్ మూయంటే ఎటువంటి ఎందుకు బ్రదర్ మీరు మూయండి అని చెప్పిన మూసి మీరు ఆ తక్కిన వాళ్ళందరూ మీరూ సైలెంట్గా ఉండేది అని చెప్పినా ఏం సార్ ఏం సార్ ఫస్ట్ దీన్ని చేయబెట్టండి అందరన్నా అందరం చేయిబెట్టినా ఇక నేను ప్రార్థన చేస్తున్నా మీరు ఏకీ ఊహించండి ప్రార్థన చేయలేదు ప్రార్థన చేసినాక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అద్భుతాలు అట్లా తిరుగుతూ ఉంటాయి సేవలు అంత హైట్లో కుంభ వర్షం పడుతుంది మీకు ఊహించుకోండి మా పరిస్థితి మట్టి అది కుట్ట మట్టి జారిపోతుంది టైర్స్ ఇరుగుతున్నాయి అందులో ఇక మా పరిస్థితి ఎట్లుంటుంది సరే అప్పటికి మేము అది స్టార్ట్ అయింది తాళ వేసినాము ఇంకా ఇంకా బండి ముందుకు పోదు కాబట్టి నడుచుకుంటూ పోయినాం నడుచుకుంటూ పోయి ఒక మారుమూల గ్రామం చిన్న ట్రైబల్ బేట్లో పోయి సువార్త ప్రకటించి వచ్చినాం అందరితో పాపలు ఒప్పించినాం ఎందుకంటే నా లైఫ్లో మళ్ళీ అక్కడ పోకపోవచ్చు అది నా లైఫ్లో ఒకటేసారి అవకాశం ఎన్నో ప్రాంతాలు ఎన్నో గ్రామాలు తిరినాము అది ఒకటేసారి నేను పుట్టిన ప్రాంతానికి పోయి సోవార్త ప్రకటించిన ఒకటేసారి మళ్ళీ ఇంత ఎందుకంటే అటువంటి అవకాశం నీ జీవితంలో ఇంకొక రాకపోవచ్చు అందుకే నేను ఎన్నిసార్లు మీకు చెప్తా ఉంటాను మీరు ఎప్పుడు పోయినా కానీ ఇది మర్చిపోకండి రక్షణ సందేశం చెప్పండి ఎన్నే చెప్పండి వాక్యాన్ని ప్రభుత్వం అయితే నడిపించాల అదే మీ సంతానం ఆత్మీయ సంతానం ఎంతమంది సంపాదించుకుంటూ ఎంతమంది సంపాదించుకోండి ఎందుకంటే ఉత్తచీలతోనే పరోలోకంగా పోవద్దు అది గొప్ప జన జీవితం మనం ఎంపీ హ్యాండ్సన్ పోవద్దు పనల్ పనల్ తీసుకొని పోవాలా పంటలను అట్లా అటువంటి సేవ చూద్దాం నాకు అవసరం కాబట్టి మొదటి మర్మము విశ్వాసము రెండవది అన్యులు రక్షింపడడం అన్యులందరూ ఆ విశ్వాసానికి మీద చూపించాలా అనేది ఇప్పుడు చూడండి ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక అధ్యాయము పంతొమ్మిదవ వర్షం టైం ఏమైంది నైన్ థర్టీ క్లోజ్ చేస్తాను నేను ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వర్షం కొంచెం స్పీడ్ గా ఆరు పంతొమ్మిది రాయాలని ఉన్నాను నేను మాట్లాడడం నోరు తెలిసినప్పుడు దాని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యంగా మాట్లాడటం వార్తెసి నాకు అందరికీనట్టుగా నిమిత్తంలో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞానం చేయటం చూడండి ఏంట మర్మము సువార్త అనే మర్మం ఇది థర్డ్ కదా సువార్త అనే మర్మం ఎఫ్ రాష్ట్రపతిగా చెప్తున్నాడు కాబట్టి పవన్ అంటున్నారు నాకు బయలుపరచబడిన మర్మం ఏదీ సువార్త అనే మర్మం కాబట్టి అనాది కాలం నుంచి ఇది మర్మం ఇందాక చూసినా కూడా ఆ ప్రాణగంధము పదకొండు నేను తీసినప్పుడు కూడా ఏడవ ఏడవ బూర దూత బూర ఊదినప్పుడు ఏడవ దూత మాటలు ముగించే టైంలో ఈ విషయం చెప్పిండు దాసలు ప్రవర్తక బయలుపరచబడ్డ ఈ యొక్క ఎంతో కాలం ఉన్న ఈ యొక్క మర్మము మన కాలంలో బయలుపరచబడింది పాత కాలంలో లేదు ఉండే ఒక స్థలంలో ఉండే ఏదీ యోనా కాలంలో ఉండే యోన అనిలైన నినువే పట్నస్ లో పోయి సువార్త ప్రకటించింది ఫస్ట్ టైం పాత నిబంధన పుస్తకాలలో నాన్ జూవిష్ కంట్రీకి పోయి సువార్త ప్రకటించింది ఎవరంటే యోన ఒకడు అందుకే యోనను గురించిన సూచన యోనను గురించిన సూచన తప్ప నేను మీకు ఇంకా ఏ సూచన అనుగ్రహించానంటాడు బట్ యోనను గురించిన సూచన యోనా గురించి మన ప్రభు జ్ఞాపం చేశారు ఎందుకంటే పాత నిబంధన పుస్తకాలలో అసురీలు వాళ్ళు అసురియులు నాన్ జూవిష్ పీపుల్ నాన్ కోరితే నాన్ క్రిస్టియన్స్ అన్నట్టు ఆ అషురు రాజుకు పోయి సువర్ణ ప్రకటిస్తాడు అదంతా నాచి ఉంటది కదా ఆ క చేప కడుపులో ఆ చేప కడుపులో దివరా మూడు దివరాత్రులు ఉన్నాయన యోనను గుర్చిన సూచన అంటే అదే ఏంటది మూడు దివరాత్రులు యోన ఏ రీతి ఉన్నాడో అంటే మరణించవాడు కదా మూడు దివరాత్రులు దాని కడుపులో ఉంటే మరణించినవాడు అన్నట్టు చెప్పాలంటే మూడవ నాడు అది కక్కినప్పుడు అదంతా నీసు వాసన చేపలుంటాయి చనిపోయినవి ఉంటాయి అవన్నీ అట్లనే పోయి ఆ రాజమంగిలవాడి సువార్త ప్రకటిస్తే ఆ రాజు తన రాజు మంత్రులు సామంతులు అందరూ మొండె బట్టలు ధరించుకొని ఉండి ప్రార్థన ఫస్ట్ సువార్త మనం ప్రకటిస్తాం పుస్తకంలో కాబట్టి అది ఒక మర్మము సువార్తకు పవర్ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నేను ఉపేక్షించుకొని నీ సెల్వను ఎత్తుకొని మోసుకుంటా నువ్వు చెప్పు ఎటువంటి వాడు దానికి స్పందించాల్సిందే ఎందుకంటే అది నీది కాదది నీ ప్రభు కాబట్టి నువ్వు నిస్వార్థతతో దాన్ని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మనుషులకు స్పందిస్తారు ఎటువంటి వాడు కానీ నాకు చాలా జ్ఞాపకం ఉంది ఒకసారి నేను ఒరిస్సా పోయినప్పుడు నేను ముఖ్య ముఖం ఉండలేదు వాళ్ళు వరకు నాకు ఇప్పటికీ నాతో పాటు బస్సులోకి వచ్చి వస్తున్నారు ఒక మూడు గంటల నాతో పాటు ట్రావెల్ చేస్తారు వాళ్ళకి నేను సుమార్త ప్రకటిస్తాను బస్సు దిగేటప్పటికి వాళ్ళు రక్షణ పొందేశారు దాని తర్వాత అక్కడ పోయినాక ఒక చిన్న ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ నేను చాలాసేపు ఉండాల్సి వచ్చింది ఒక అతను చాలా క్లోజ్ అయిపోయింది నాకు అయితే మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నారు సార్ నాతో పాటు అని ఎట్టాడు నాకేమో భాషరాజు వాళ్ళకి ఏమో నా ఇంగ్లీష్ సరి అర్థం గారు ఇట్లా సముద్రము లాగుంటే దాని మీద అట్లా కూర్చున్నాం కూర్చుంటే నీళ్ళు ఎంత బాగుండే నొస్తాకొచ్చింది చాలా సంవత్సరి సువార్త ప్రకటిస్తే స్వీకరించింది నేను చెప్పాడు ఏంటంటే మనం సిగ్గుపడద్దు సిగ్గుపడనే పడద్దు ఎందుకంటే నీ లైఫ్లో అది ఒకటే అవకాశం నీకు ఇంకా దొరకకపోవచ్చు లైఫ్ లో సువార్థ ప్రకటించడం వాళ్ళందరూ ఒకరోజు నీతో పట్టాడు కలుస్తారు మనం చూడకపోవచ్చు అంటే ఒరిశాలో ఎన్నో ఎన్నో సంస్కృతం చెప్తున్నా సువార్థ ఇద్దరికి వ్యక్తులకి ఒకడేమో బీహార్ ఒకడేమో ఒరిస్సాడు వాళ్ళని వాళ్ళ పేరు కూడా వాళ్ళు ఎక్కడో కూడా ఉండగలదు కానీ వాళ్ళు స్వీకరించారు ప్రభుని ఒకరోజు ఖచ్చితంగా అక్కడ కలుస్తారు కదా విశ్వాసంలో ఉంటే మనం అది ప్రాక్టీస్ చేయకపోతే ఎందుకు నువ్వు పోల్సి నీ నీ ఆనందం కొరక ఆనందించొద్దు ఈ లోకంలో మనం అందుకే ఆ సినిమాలు టీవీలు మ్యూజిక్ గురించి ఎందుకు వ్యతిరేకంగా చెప్తామంటే అవి నిన్ను ఉద్రేకపరుస్తూ ఉంటాయి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి అప్పుడు నిన్ను నువ్వు వాటిని నువ్వు తృణీకరించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా వాటిని నిన్ను ఉపేక్షించుకోవాలంటే ఈ లోకం దాంట్లో ప్లేషర్స్లోనే ఉండద్దు మనం నీ కష్టం ఎందుకంటే క్రిస్టియానిటీ అంతా ప్రెషర్కి సంబంధించిన బోధ ఈ రోజు దేవుడు నువ్వు నిన్ను ఆశ్రయించండి బ్ర నువ్వు ఆడంబరంగా జీవించాల ఆయన కొరకు నువ్వు రాజు కుమారుడి రాజులాగా జీవించాలా రాజుకుమారుడు గురించి మనకు తెలుసు రాజులాగా జీవించడం అంటే ఏంటంటే రాజు తన ప్రజలను పరిపాలించాలా ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయాలి మళ్ళీ అట్లా జీవిస్తున్నావా రాజులాగా జీవించాలంటే అట్లా జీవిస్తారు క్రైస్తవ జీవితం కంఫర్టబుల్ లైఫ్ లగ్జురియస్ లైఫ్ పార్టీ గోయింగ్ పార్టీ కైంస్ అంటారు క్రిస్టియన్స్ ని పార్టీస్ ఎప్పుడు చూసినా పార్టీస్ చేసుకుంటారు అవకాశం దొరికితే కేకులు కట్ చేసుకోవాలి అవకాశం తర్వాత బిర్యానీలు ఇదే క్రైస్తవ జీవితం అట్లా తయారైంది అది సేవలా కనిపిస్తులేదు నాకైతే ఏ రూపకంగా కూడా ఏ రూపక సేవ అది చెప్పండి మీరు మీరు ప్లెజర్స్ ఎంజాయ్ చేసేస్తున్నారు అక్కడ నుంచి అంటే మీరు అక్కడ పోయి ఆనందించేస్తున్నారు ఈ లోకాన్ని అది సేవ ఎట్లయితే ప్రభుత్వ జీవితం కానే కాదు కదా అట్లా మోసిపోతారు నేను చెప్పేది ఏంటంటే చూడండి నిన్ను ఉపేక్షించుకోవడం అంటే చాలా కష్టం అందుకు సేవకులు అటువంటి విశేషమైన సేవ చేయలేకపోతున్నారు ఈరోజు ప్లెజర్స్ వాడి కడుపై వారి దేవత రోజు అందుకే అనారోగ్యాలు ఏ క్రిస్టియన్ కమిటీ అనారోగ్యాలే ఎందుకు వాడికి ఉపాసం ఉండడం కోయలేదు వాళ్ళ ఉపాసం ఉన్న ఆ ఈవినింగే మళ్ళీ అన్నీ మర్చిపోతాడు అట్లా కాదు కదా క్రైస్తవ జీవితం అంటే ప్రవక్తల జీవితం మనం చూసినాం ఎన్ని సార్లు ఇక్కడ సేవలు వాడు ఊరించి అవన్నీ గుడిసేసుకొని వాడికి ఏం తిండి దొరికిందో తెలియదు వాడిని ఇస్తే తిన్నాడు లేదంటే ఉపాసము రాత్రా మేలుకున్నాడు మరి యాజకుడేమో రాజు అంతపురంలో ఉన్నాడు యాచకుడు మందిరం చూసుకుంటు రాజ దర్బాలో కూర్చుంటు రాజ దర్బార్లో వాడు పెట్టి ఆహారం తింటున్నాడు లగ్జూరియస్ లైఫ్ పాస్టర్స్ ప్రాఫిట్స్ ఊరి చివరికి గుడిసెలు ఉంటున్నారు గోనేస బట్టలు కట్టుకొని ఏం తిన్నారు వాళ్ళకి దొరికితే తిన్నారు లేకుంటే ఎవరు నేస్తే తిన్నులే బిచ్చ పడుకోలేరు వాళ్ళు రాత్రి అంతా ప్రార్థన చేస్తే ప్రభు ఎవరితో మాట్లాడి ఏ జాగ్రత్త చేసుకుంటానని మాట్లాడండి ఆ బైబిల్లో ఎవరితో మాట్లాడలేదు ప్రవక్తలతోనే మాట్లాడే ఎందుకు ఉపేక్షించుకున్నారు కాబట్టి నీతో ప్రభు మాట్లాడాలంటే నువ్వు ఉపేక్షించుకోవాలి నీ సేవ జీవితం నువ్వు ఎంత ఫాస్టింగ్ ఉంటావు ఊహించుకోండి దేనికొరకు ఫాస్టింగ్ ఉన్నావు ఊహించుకోండి పార్టీస్ చేసుకుంటావు కూడా నేనైతే ఆత్మలో పార్టిస్ట్ చేసుకుంటా అర్థమవుతుందా నేను కూడా చేసుకుంటా పార్టీస్ నేను ప్రతిదాన్ని ప్రభు శిలవతోనే అత్య ప్రభు శిలవలనే అత్యశ చేయిస్తాను నేను ఏదో సాధించి గొప్పగా నేను క్రియేట్గా సంపాదించి అతిశాది ప్లేషర్కి సంబంధించి మనం ప్లేషర్స్కి విరుద్ధం ప్రభునందే ఆనందించాల కదా ఈ లోకంలో ఆనందించద్దు మనం ఆ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని మర్మాలు చూపించిన వ్యాఖ్యలు వహిస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ లో ఎఫ్ఎస్ రాష్ట్ర ఇప్పుడు మనం ఎన్ని మర్మాలు ఇచ్చినాం విశ్వాస మర్మము అనిలు విదే సువార్థం విధేత చూపించడం మర్మము దాని తర్వాత సువార్థ మర్మము మూడవది నాలుగవ చూడండి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక మూడవది మొదటి వచనం ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది మూడవ అధ్యాయము మొదటి వచనం ఈ హేతువు చేత అన్ని జన్లైనా మీ నిమిత్తము క్రీస్తీస్ యొక్క ఖైదలైన పౌలను నేను ప్రార్థించినాను మీ కొరకు నా కనుక రైపడిన దేవుని కృపా విషయమైన మూడవ అధ్యాయం కదా మూడవ అధ్యాయము మొదటి వచనం ఏర్పాటును ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు ఎటనగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన నాకు బయలుపరచబడింది ఏంటది సంగతిని గుర్చి మురిపే సంక్షిప్తంగా రాసి మీరు దానిని చదివినా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మముని గుర్చి నాకు కలిగిన జ్ఞానము అనుగ్రహించుకోనగలరు ఏందా జ్ఞానం ఈ మర్మం ఇప్పుడు చూడండి ఆత్మ మూలముగా చూడండి ఇప్పుడు ఆ మర్మం ఏందా చూడండి ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు అపోసులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా చూడండి పూర్వకాలం మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మము పూర్వకాలపు మనుషులకి తెలియపరచబడలేదు కానీ మనకాలం బయలుపరచబడినట్టు ఏందా మర్మం చూడండి చూడండి ఈ మర్మం చాలా జాగ్రత్తగా దన్యజనులు సువార్త వలన క్రీస్ నందు చూడండి యూదులతో పాటు ఇది మర్మం రెండు గుంపులు ఇవి అన్యజనులు క్రీస్ నందు యూదులతో పాటు చూడండి సమాన వారసులు అంటే యూదులు మరియు అన్యులు సమాన వారసులు ఒక్క శరీరం అది మర్మం చివరికి జరిగేది ఏంటంటే యూదులు కూడా యేసు ప్రభు ద్వారానే రక్షణ పొందుతారు అప్పుడు అనిలు యూదులు ఒకటే శరీరంగా తరేతారు అది మర్మం అది ఎంతో కాలంగా దాచిపెట్టబాడు పాతకాలపు మనుషులకి అది బయలుపరచబడలేదు మన టైంలో బయలుపరచబడుతుంది కాబట్టి మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలా వాళ్ళు స్పెషల్ నువ్వు పనికిరాని వాడివి కాదు అనే ఆ తలంపునికి ఉండద్దు చర్చిలో అదే తలంపు ఉంది ప్రపంచం వాళ్ళు హోలీ పీపుల్ నువ్వు పనికిరాని ఈ వాక్యం అట్లా చెప్తలేదు ఈ వాక్యం ఏం చెప్తుంది తెసా ఇద్దరు సమానం అని చెప్తుంది అర్థమవుతుందా వాడు యూదురు కావచ్చు అన్యుడు కావచ్చు వీడు ఎవడైనా గాని రెండు గుంపులు ఇవే ఎవడైనా గాని ఏసుక్రీస్తు ద్వారానే ఒక గుంపుగా మార్చబడతాడు ఒక బాడీ క్రీస్తు శరీరంగా మార్చబడతాది అని చెప్తున్నారు కాబట్టి వాడు యూదులే గాని అనిలే గాని రక్షింపడకపోతే ఒక గుంపు కాదు అదే మర్మం అంటాడు ఒక గుంపుగా అవుతాడు అంటుంది కాబట్టి యూదులకి వేరే మార్గం లేదు ఎందుకంటే పాస్తా చాలా చెప్తారు లేదు మరి మనకు ఆల్రెడీ స్పెషల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది వాళ్ళు ఏర్పరచబడ్డవారు అంటారు లేనే లేదు ఏర్పరచబడి వారు సైతము మోసపుచ్చబడతారు వాక్యం అట్లా అట్లాంటి వాక్యం కానే కదా రక్షణ రాదు నీ నోటి ద్వారా ఒప్పుకోవాల నేను పాపిని ఆయన ప్రభు అని నా కొరకు ఆయన ప్రాణానికి ఆదనగా పెట్టిండు నన్ను క్షమించు ప్రభువా అనకపోతే రక్షణ రాదు వాడు ఎవడనే కావచ్చు యూజునే కావచ్చు అని కావచ్చు కాబట్టి ఈ ఈ ప్రార్థన చేయకపోతే నోటి ద్వారా ఒప్పుకోకపోతే వాడు ఆ శరణంలో ఒక భాగంగా తయారు కాడు అది మర్మం ఈ మర్మాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు కూడా క్రిస్టిఆనికల్ అదే ఉంది వాళ్ళకి స్పెషల్ బ్రదర్ వాళ్ళని దేవుడు ముందటి నుంచి ఎన్నుకున్నదర్ వాళ్ళ స్పెషల్ వాళ్ళ పరిశుధ జనంగా బ్రదర్ అంటే మన చెప్పింది ఏంటి పరిశుభ్ర జనంగా వీరని చెప్పింది కదా చీకట్ల నుంచి ఆశ్చర్యకర విలువలను నడిపించిన వాడి గుణాదేశంలో ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజుల సమూహం యాజక సమూహంగా తయారు చేసిన కదా పరిశుధ జనంగా తయారు కదా మళ్ళీ వాళ్ళు ఎవరు రూపబడి ఈ వాటిని అర్థం కాక మనం మోసపోయినాం కానీ పరిశుద్ధ జనంగం ఎవరంటే యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వాళ్ళే పరిశుద్ధ జనంగా అని చెప్పిండు అంతవరకు బయలుపరచబడలేదు మర్మమంది కానీ ఈరోజు ఆ సత్యం తెలిసి కూడా నేను కాదు బ్రదర్ పశుత జనంగము వాడే బ్రదర్ ఇస్రాయల్ దేశంలో అని కానీ వాడు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశ్ ప్రజల ఇస్రాయల్ ఇస్రాయల్ దేశస్థులు కానీ ప్రకృతి సహజంగా ఇస్రాయల్ కానీ ఆత్మీయ ఇస్రాయలు మనం రక్షింపబడ్డ వాళ్ళ మనిషి చెప్తాడు మనము దేవుని ఇస్రాయల్ అంటాడు రక్షిపబడ్డ రోగ రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో ఏమంటాడు బయటికి యూదులైన వాడు యూదుడుగాడు అంతరంగముందు యూదుగా నిజమైన యూదుడు కాబట్టి అసలైన యూదుడు అంటే అంతరంగముందు నీ హృదయంలో మార్చబడాల నువ్వు కాబట్టి యేసుని సొంత రక్షణ స్వీకరించబడ్డ వాళ్లే యూదులు ఇస్రాయల్ అనిషి మనం చెప్తుంది కాదు పౌరులు చెప్తున్నాడు పేదరు చెప్తుంది కానీ నువ్వే స్వీకరిస్తలేవు దాన్ని అట్లా స్వీకరించకపోగా నువ్వు జ్యేష్ఠతకు హక్కుని ధృవీకరిస్తున్నావు అది స్వీకరించకపోతే అందుకు క్రైస్తవ జీవితంలో సంపూర్ణత లేదు ఈరోజు కాబట్టి యూదులు మరియు అన్యలు ఒకటే శరీరంగా మారడము అనేది ఐదవ మర్మంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మర్మం మనం ఇంకెక్కడ చూస్తాం చూడండి తర్వాత ఎఫ్ఎస్ రాష్ట్ర ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వర్షంలో ఈ యొక్క మర్మంతో నేను ముగిస్తాను ఎఫ్ఎస్ రాష్ట్ర ఐదవ అధ్యాయము ముప్పై ఈ మర్మము గొప్పది చూడండి అన్నిటికంటే గొప్ప మర్మం ఇక్కడ ఉంది ఎన్నో మర్మాలు ఉన్నాయి ఇక్కడ చెప్పబడుతున్న మర్మం ఏదో చూడండి ఏంది మర్మం అయితే నేను క్రీస్తుని గూర్చి సంగముని గూర్చియు చెప్పున్నాను ఏంది మర్మం చూడండి క్రీస్తుని గుర్చియు సంగం కూర్చి చెప్పుచున్నాను కోటి మీరు చెప్పుకోండి ఏందా మర్మం అక్కడ ఇంకొంచెం కింద చూడండి సార్ మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వల్లే తన భార్యను ప్రేమింపవలేను ఇది మర్మం చేస్తుండ్రా మళ్ళీ మీరు చేస్తుండ్రా చెప్పుకోడు చేసేటోడు చూపిస్తాడు చెప్పుకోడు నేను చేస్తున్నాను చెప్పుకోడు చూపించుకోవాలా చూడండి నిజంగా ప్రేమించేవాడు చూపిస్తాడు చెప్పుకోండి నోటి ద్వారా కదా మరి మళ్ళీ నేను మంచిదే కదా సాక్ష్యం కాపాడుకుంటున్నారు మీరు నేను చెప్పుకొని నేను సెల్ఫ్ పిటి నన్ను కూడా మెచ్చుకోవాలనేది కాదు ప్రభు మెచ్చుకోవాలి కదా ఇక్కడ ఏమంటున్నట్టు ఈ మర్మము సంఘము భార్య మన ప్రభుకి భార్య లాగా తయారుగా అవుతుంది కదా ఇప్పుడు అందుకే పౌలు కొరింత రాష్ట్రపతిగా చెప్తాడు నేను మిమ్మల్ని ప్రధానం చేసిన ప్రభుకి అంటాడు సువార్త చెప్పి మనుషులు రక్షణత్వం తీసుకురావడం ఏంటంటే రక్షింపబడుతున్న వాళ్ళందరూ పెళ్లి కుమార్తె అక్కడ ఉంది అక్కడ ఇంగ్లీష్లో బ్రైడన్ ఉంది పెళ్లి కుమార్తె తయారవుతున్నాం మనం కానీ పెళ్లి కాలే ఈ విషయం అర్థం చేసుకోండి నేను చాలా కేర్ఫుల్గా చెప్తాను వాక్యం మనమంతా పెళ్ళి అంటే ప్రధానమంటే పూల్ పండ్లు అంటారు తెలంగాణ భాషలో చెప్పాలంటే మనకంతా పూల్ పండ్లు అయినాయి రక్షిపబడ్డ వాళ్ళం అందరము పూల్ పండ్లు చేయబడ్డ వాళ్ళం మన ప్రభుకి అంటే ఇంక పెళ్లి కాలేదు మళ్ళీ పూల్ పండ్లు అయినాక ఏం చేస్తావు చెప్పండి ఇక నేను ముగిస్తా వాక్యం పూల్ పండ్లు అనుకో నీకు కాబోయే భర్త ఎక్కడో ఉంటాడు ఆర్మీలో పనిచేస్తుండడు హైదరాబాద్లో ఉన్నావు ఇక నువ్వేం చేస్తావు అలాడు కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తుండేవాడు ఆర్మీ పేరు సిక్స్ మంత్స్ తర్వాత వస్తాడు సిక్స్ మంత్స్ తర్వాతనే పెళ్ళి నీకు నువ్వు ఇక్కడ నీకు ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు నువ్వు ఏం చేయాలా ఈ సిక్స్ మంత్స్ దాంతో నేను వాక్యాన్ని వెయిట్ చేయాలా వెయిట్ అయిస్తావు కళలు గణాలా అది ఎవరు పెళ్లి కలి ఇక్కడ అదే నీకు పెళ్ళి లేదు నువ్వేందుకు ఆలోచిస్తు పెళ్లి గణించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను పెళ్లి గణంలో ఎట్లా ఆలోచించాలంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి తన భర్త కాబోయే భర్త గురించి తన భర్త గురించి తెలుసుకోవాలా సిక్స్ మంత్స్ అంతా పెళ్లి అయినక ఆయన ఆయనకి ఏమి ఇష్టము ఏ ఏ ఆహారం తింటే మంచి కూడా ఆయన ఎట్లా మెచ్చు ఎట్లా మెచ్చుకుంటాడు ఎటువంటి ఫుడ్ తింటాడు ఆయనకి ఎటువంటి ఐటమ్స్ ఇష్టము ఆయన ఆయన నేచర్ ఏంది ఆయన గుణగణలు ఏంది అన్నీ తెలుసుకోవాలా అర్థమైందా రక్షింపబడ్డ వాళ్ళ జీవితం కూడా అంతే ఇదొక మర్మం ఏందా మర్మం అంటే మనము పెళ్లి కుమార్తె లాగా ఉన్నాం ఇప్పుడు ఇంకా కానీ పెళ్లి కాలే ఆయన తిరిగి వచ్చినప్పుడు పెళ్లి మతారు ఇరవై ఆరు వందల మంది కదా పెళ్లి కుమార్తె గురించి సంబంధించిన విషయం మనం పెళ్లి కుమార్తె లాగా ఎంగేజ్మెంట్ అయింది కొంచెం కఠినంగా చెప్తా ఎంగేజ్మెంట్ అయినాక నువ్వు నీ కాబోయే భర్త గురించి ఆలోచిస్తావా ఇంకా ఏమైనా ఆలోచిస్తావా చెప్పండి నన్ను ఉపేక్షించుకోవడం అంటే అది పాయింట్ నీ భర్త కొరకు నువ్వు సమర్పించబడి నీ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా నీ భర్త రాబోతుంది సంగం కదా మనమంతా ఆయన పెళ్లి కుమార్తె మనమంతా మన భర్త కొరకు ఎదురు చూస్తున్నాం ఆయన రాబోతుంది ఇది ఎంత స్పెషల్ మర్మం ఇందాక కదా గొప్ప మర్మం అని కదా ఇంతకంటే గొప్ప ఏముంది చెప్పండి చెప్ప నాకు అర్థంగా ఎన్నో మర్మాలు ఉన్నాయి బైబిల్లో అవి నేను ఇంకా కొన్ని మీకు వచ్చేవరం కూడా చూపిస్తామమ్మా ఈ మర్మము సమాప్తంగాబోతుంది త్వరలో అన్ని మర్మాలు సమాప్తంగా పోతున్నాయి ఆయన శిలో మీద చెప్పాడు సమాప్తమైంది అనడు ఏం సమాప్తమైంది అని చెప్పగలరా ఒక మర్మం సమాప్తం అయిపోయింది ఏంటది పాపికి ఇక మీదట రక్షింపబడే మార్గము క్లియర్ అయిపోయింది ఆయన మరణం ద్వారా అది పర్ఫెక్ట్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసేరో ఇంకా ఎంతకాలం బలులు అర్పించాలా ఇంత ఇంకా ఎంతకాలం బలు అర్పించాలా నేను ఎప్పుడు దేవునికి విదనం చెప్తాను సార్ ఆ బలు ఆ ఈ రోజు కొన్నింటి నా పరిస్థితి అయ్యేది మనది మన ఈ లోకంలో ఏం జరిగాడు చెప్పండి ఎక్కడ ఉన్నీ బరెలు గొర్రెలు ఏం కనిపించకపోయింది అవే అనుదిన బలులు అదే కదా ప్రతిరోజు బలి అర్పిస్తా పోవాలా ఆయన ఎంత ఎంత ప్రేమ దేవుడు అవి కేవలం నీ పాపాన్ని కప్పిపుస్తే నీకు విడుదల కనిపించామని చెప్పిడు అందుకే శాశ్వతంగా ఒకేసారి ఆయన తరతరాలకి ఆ రక్షణ మార్గాన్ని సమాప్తమైందని చెప్పేసి అక్కడ శిలో మీద ఇట్ ఈస్ ఫినిస్డ్ అన్నాడు సమాప్తమై కాబట్టి గొప్ప మార్మం గురించి మన మీద మన భర్త రాబోతున్నాడు ఆయన గురించి ఆలోచిస్తాం ఆయన గురించి తెలుసుకుందాం ఆయన గురించి ఎక్కువ ఉన్నాయి విషయాలు ఎక్కువ సమయం బైబుల్లో కడుద్దాం ఎక్కువ సమయం ప్రార్థలు కడుద్దాం కనిపెడదాం ధ్యానం చేద్దాం ఆయన గురించి ఆయన ఎన్నో విషయాలు వేల్పరిస్తారు నేనే నేనేం చేయాలి నాలోపు అందుకే ఏ హెచ్కల్ అంటున్నాడు ఎహెచ్కల్ భక్తులు అంటున్నాడు ప్రభా నేనే నన్ను పంపు ప్రభా అంటున్నాడు అంటున్నా వాళ్ళు ఉపక్షించుకోవడం అదే జీవితం మీ కుటుంబాల బాధ్యతలు నిర్వర్తించుకోండి నువ్వు మటుకు ఉపేక్షించుకోని జీవించాలి నీ సేవా స్పెషల్గా ఉండాలంటే చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాను ఎందుకంటే అవన్నీ మ్యాజిక్ లాగా ఉంటాయి అవన్నీ ఇక్కడ ఇంత ఉంటాయి అవన్నీ నేను చెప్పాను అవసరం లేదు అవన్నీ మీకు అవసరం ఏంటంటే మీరెట్లు ఉండాలి చూసుకోండి మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి నా జీరు జీవితం పరివాళ్ళని చూసినా ఉపేక్షించుకోండి ఆయనను ప్రేమించాలి ఎందుకంటే నీ కాబోయే భర్త రాబోతున్నాడు ఆయన గురించి ఎదురు చూడండి వేరే తర్ చూడకండి దుష్టిని చూడకండి వాడు మోసగాడు వాడు అమ్మ నీకు ఉన్నవాడు ఇప్పుడు ఆరోవాడు అతన్ని నీ భర్త కాడమ్మా అంటే ఆమె హృదయం బదలైపోయింది కాబట్టి నీకు ఆరోవాడు అవసరం లేదు ఆరు అంటే ఇన్కంప్లీట్ పదం అది వర్డ్ ఇన్కంప్లీట్ నంబర్ అది బైబిల్లో మనకు కావాల్సిన వాడు ఏడో వాడు సంపూర్తి మన ప్రభు కాబట్టి మన ప్రభు కొడుకు కనిపెట్టుకుందాం అని ప్రేమిస్తాం సంపూర్ణంగా పేతులుతో పేతు నేను ప్రేమిస్తావా అవును ప్రభు నేను అయితే నా గోరలంకాయ ప్రేమ అని అయితే చూపించుకోలేదు అటువంటి కొంచెంసేపు ప్రార్థనలు గడుపుద్దాం గొప్ప మర్మాన్ని బయపరిస్తున్నారు ప్రభ్వా ఏ యోగ్యత నేను మమ్మల్ని పెంట కుప్పం నుంచి బయటకు తీసుకొచ్చిన అవును ప్రభా ఎటువంటి యోగ్యత లేదు ఎటువంటి భాగ్యం లేదు మాకు అయినా కానీ ప్రభా మీ మమ్మల్ని ఎగ్నో ప్రేమించి మీ ప్రాణాన్ని మాకు క్రైదనగా పెట్టినా నశించిపోతున్న మమ్మల్ని ప్రభావ చీకట్లో మమ్మల్ని మాకు ప్రభా గొప్ప వెలుగుని మీరు చూపించుకున్నారు ప్రభా మీరే ఆ వెలుగునైనా అవును ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని ప్రభా మీ సేవకులను తయారు చేసుకున్నారు ప్రభా మీ యొక్క వాక్యాన్ని జరించే భాగ్యాన్ని గరించిన అందులోని ఎన్నో మర్మాలు మాకు చూపించిన అవి మేము నోరు మూసుకొని మౌనంగా లేము ప్రభా మీ సమాజంలో మీ నీతి సత్యాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రభా మిమ్మల్ని మేము మర్చలాగినాం ప్రభా అయినా ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని ప్రభావ మీ పెళ్లి కుమార్తెలాగా తయారు చేసుకుంటున్నారు ప్రభావ అటువంటి ఆధిక్యతను మేము పోగొట్టుకోకుండా దాని కొరకు మేము ప్రయాసపడాలి ప్రభావ కొట్టాలి లోకంతో లోకాన్ని తన మళ్ళీ మేము ఛేదించుకోవాలా ప్రభా మా శరాలను ఛేదించుకోవాలా ప్రభావ మేము ఉపేక్షించుకోవాలా ప్రభావ నిండు మనసులో మిమ్మల్ని సేవించాలా ప్రేమించాలా అయినా అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించిన ప్రభావ మీరు ఎన్నో విషయాలు ప్రయత్నిస్తున్నారు ప్రభావ మా యొక్క సేవా విధానము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా అంటున్నారు ప్రభావా అవును ప్రభావం మేము ఉపేక్షించుకోకపోతే కష్టం మేము సెలవు మోసుకోకపోతే కష్టం ప్రభావ మేము చేయలేము అటువడే సేవ సమర్థింపు జీవితం మాకు అవసరం లేదు ప్రవ్వా గొప్ప జనాన్ని ఓ ప్రభావ మీ చేత మేము నడిపించాలా అనిలని మీ చేత నడిపించాలా అనిల మీరు మా తను మాట్లాడినారు అదే మర్మం అన్నారు ఈ మర్మములు సమాప్తంగా పోతున్నాయి అన్నారు ప్రవ్వా దేవుని మర్మము సమాప్తంగా అబోతుంది హలలిగా ప్రవ్వా అందులో మేము పనివారిగా ఉంటున్నాం అయినా ఈ దినం తీర్మానించుకున్నాం ఈ లోకం తట్టు చూడకుండా ప్రవ్వా ప్రతిక్షణం మీ తట్టు చూస్తూ మా భర్త మీరే కాబట్టి ప్రభావ మా కాబోయే భర్త మీరే కాబట్టి ప్రవ్వా మేము ఈ లోకంతో సమాధాన వేరే ఒకరిని తట్టు చూడకుండా ప్రభావ మిమ్మల్ని చూస్తూ ముందు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆ పవిత్రతను మేము చూస్తే మాకు వాంతి కలగాల ప్రభావా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు మీరు పరిశుద్ధులు కాబట్టి నేను మీ సన్నిధికి మేము పరిశుద్ధతో పవిత్రత రావాల అటువంటి సేవలు నడిపించండి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల సురక్షితంగా ఇంటికి చేర్చమని ఎటువంటి యాక్సిడెన్స్ కాకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఓ ప్రభు మార్గాన్ని సరళం చేయమని నానైనా ఏ పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి మెయిన్